స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడగ తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపామైన నీకే స్థితులు స్తోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీ నిలబెట్టున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగించినారు నీకు వందాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకోవడమైనా గొప్ప మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగరించినారు ప్రతి దశలో ప్రభావ మాకు విజయమాని గురించి మమ్మల్ని ఎంతగానో బలపరుచిన గొప్ప దేవుడు వేసాయా నీకు వందలు వేసాయా మీరు మాకు సహకార అయ్యి మీరు మాకు బలపరిచి మమ్మల్ని ఎంతగా నడిపిస్తున్నారు నీకే వందాలు అర్పించుకుంటున్నామైనా గొప్ప దేవ ఇక నూతన దినము కనిగరించినయన గొప్ప దేవు నా ప్రభావ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నందుకు నీకు వంద నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈ యొక్క యుగంలో నీకే కలువును కాకలు నా దేవ ప్రభావ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకున్న నీకు అందాలి ప్రభా ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ మేము వచ్చినాం ప్రభావ మీరు మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రభ మీకు నూతనమైన పరిషుదాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యం సత్యంగా గ్రహించలాగినా మా యొక్క ఆత్మీయ నేతలు నిప్పండి ప్రవ మీ కొరకు సాక్షి నిలబెట్టుకొని ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్య నడిపించండి రానబెట్టి త్వరగా నడిపించండి ఆటంకాలు కొట్టివేసే ప్రభావ మీ పరిశుదాత్మను మేము దయచేసి మమ్మల్ని అందరినీ ప్రవ్వ మీతో టాకర్ చేయించుకోమని మీకు సమర్పించుకుంటున్నాం ఆ సోభ తీసు తలంపులు కొట్టిపోయిన ప్రవ్వ మీ తలంపులకు మేము మా ప్రవర్తన అంతటి అందు ప్రవ మీ యొక్క అధికారంగా మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని సమర్పించుకుంటున్నాం ఏదైనా మీ యొక్క పరిశుదాత్మతో నింపి మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థించినాం తండ్రి ప్రభుటా ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మాహోన్నతుడా నీ నామమును స్తతించుటాయే బహు మంచిది మాతుమోను స్తీంచుటాయే బహు మంచిది హెలు హల్లే హుయా హేయం హల్లే హల్లే హల్లే హేలు ఏసు ప్రభు నిస్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రభు నిస్తుంచుట ఎంతో ఎంతో మంచిది విలవైన రక్త ముసిలు వాళ్ళు కాచి కలుషాత్ములా మమ్ము ప్రభు కడిగేను విలవై నక్త ముసిలు వాళ్ళు కాచి కలుషాత్ములా మమ్ము ప్రభు కడిగేను హేలు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 halleluya yesu prabhu ni stutinchuta ento ento manchidi yesu prabhu ni stutinchuta ento ento manchidi yanto gopa rakshani chi vintaina janamuga mam jese nu yanto gopa rakshani chi vintaina janamuga mam jese nu hallelujah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 హల్లేసు ప్రభు నిస్తుట ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రభు నిస్తుట ఎంతో ఎంతో మంచిది our children, our children, our children, our children, our God. halleluya hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah yesu prabhu ni stutinchuta ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రభుని స్స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఉన్నాత దుర్గాము రక్షాణ శృంగము రక్షించువాడు మన దేవుడు ఉన్నాత దుర్గాము రక్షాణ శృంగము రక్షించు వాడు మన దేవుడు హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia. Yesu Prabhu Nishtu Tinchuta, Yanto Yanto Manchidi, సు ప్రభునిస్తూ తుట ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు అందరిలోనా అతి సుందరుడు అందరిలోనా అతి కాంక్షనీయుడు అతి ప్రియుడు అతికాంక్షణీయుడు అతి ప్రియుడు హల్లే హుయా హల్లే హుయా హుయా హల్లే హుయాల్లే ప్రభునిస్తుటా ఎంతో ఎంతో మంచిది ప్రభుని స్ట ఎంతో ఎంతో మంచిది రాత్రిం బలు వేనోల్లతోను స్తీంచుటాయే బహు మంచిది రాత్రిం బలు వేనోల్లతోను స్తీంచుటాయ బహు మంచిది హల్లే హల్లే హేలు హల్లే హల్లే Hallelujah, Hallelujah, Hallelujah, Yeshu Prabhu Nishtu Tinchuta, Yantto Yantto Manchidin. సు ప్రాభుని స్థుతించుట ఎంతో ఎంతో మంచిది మాహోన్నతుడా నీ నామమును మాహోన్నతుడా నీ నామమును స్థుతించుటాయే బహుమంచిది స్థుతించుటాయే బహుమంచిది హల్లే hallelujah hallelujah hallelujah hallelujah yesu prabhu ni stutinchuta ento ento manchidi yesu prabhu ni stutinchuta ento ento manchidi ప్రైజ్లాడ్ బ్రదర్ బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది బ్రదర్ సరే బ్రదర్ చిన్నగా ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం స్తోత్రం ప్రభ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడు తండ్రి మైమాసారి పెగు దేవ కృపా మైడ నీకే వందాలుస్తయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నైనా గొప్ప దేవ ప్రతి దినం ప్రభా నైనా మీ కృపను మీ వాచ్ఛల్యతను మాకు అనుగ్రహిస్తున్నారు ప్రతి దశలో అడుగడుగున ప్రభా మీ అస్తం మాకు తోడు ఉంచి ప్రభావ సన్నిధి మాకు తోడుగుంచి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్న గొప్ప దేవ ఏక మధ్య కన్యాసంలోనైనా మీ యొక్క స్వరమైన ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు మీరు మాతో మాట్లాడని ప్రభావ మీరు మాట్లాడుకుంటే ప్రభావ మీరు చచ్చిన వారమే ప్రభావ మీ జీవం ఉంది ప్రభావ మీ వాక్యంలో ప్రభా కాబట్టి నైనా మీ జీవాన్ని మేము పొందుకోవాలా మా ఆత్మ నేత్రాలతో మిమ్మల్ని చూడాలా మా ఆత్మ నేత్రలు ఇప్పండి మా హృదయాలను తెరవండి మా చెవులు ఇప్పండి ప్రవ్వ తల్లి చరుకులు మమ్మల్ని సంపూర్ణ స్వస్థపరచండి మీకు సంపూర్ణత పరిశుద్ధతలు నడిపించండి గొప్పదేవ మా సోభిధి సొంత తలంపులు కొట్టివేయని మీ తలంపుకి మేము చోటిస్తున్నాం నైనా మా ప్రవర్తన అంతటింది తండీ మీ అధికారంగా మేము ఒప్పుకుంటున్నాం మీకు పరిశుభాత్మ చేత నడిపించండి మా హృదయాలు ఉండి ప్రభావ మాతో మాట్లాడమని ఈ వాక్యం ధ్యానిస్తుందిగా ప్రభావ మీ ఆత్మ చేత మనం నడిపించమని ఏసు క్రీస్తు పరిషత్ నామమున ప్రార్థనం తంది ఆ లాస్ట్ వీక్ ఒక వాక్యాన్ని మనం చూసుకున్నాము ఆ మనము ఎలాంటి సాక్ష్యం మనకు ఇవ్వాలా అనేది విషయం మనం లాస్ట్ వీక్ చూసుకున్నాము కాబట్టి అసలైన సాక్ష్యం ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మనము ఇచ్చే సాక్ష్యము ఏ రీతిగా ఉంది ఇది మనం చాలా ముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఏంటంటే మనం ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన రక్షణ పొంది ఆయన ప్రణాళికలో మనం అంతా ఉన్నప్పుడు మనం సాక్ష్యం ఇస్తా ఉంటాం కాబట్టి మన గురించి మనం కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాం దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు వాటన్నిటిని గురించి మనం సాక్ష్యం ఇస్తా ఉంటాం కానీ అసలైన సాక్ష్యం ఏందని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆ అసలైన సాక్ష్యం ఏంటంటే ఏసు ప్రభుని గుచ్చిన సాక్ష్యం క్రీస్తుని గుచ్చిన సాక్ష్యమే ప్రవచనసారం కాబట్టి బైబుల్ అంతట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఏసు ప్రభు గురించే సాక్ష్యం ఇస్తుంది ప్రతి ప్రవచనము మన ప్రభు గురించే సాక్ష్యం ఇస్తుంది కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని మనం ఇతరులకు ఏ రీతిగా తీసుకొని పోవాలా ఏ రీతిగా వాళ్ళకి ప్రకటించాలనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే అది కాదు విధానం కాబట్టి చెప్తాం మనం కూడా ప్రభు మన జీవితంలో సాక్ష్యం చెప్తాం మనం ఏ రీతిగా రక్షించుకున్నాడో ప్రభు మనం చెప్తాం కాబట్టి అన్ని విధాలుగా ప్రభు మనల్ని ఆ రీతి నడిపిస్తా ఉన్నాడు కాబట్టి సాక్ష్యం అంటే ఏంటంటే ఇప్పుడు సాక్ష్యం చెప్పడం అంటే ఏంది ఏదైనా ఒక ఒక వింత జరిగిందో ఏదో ఒక కోర్టుకు వెళ్తావు ఎక్కువ సాక్ష్యం చెప్పాలంటే కోర్టుకి వెళ్తారు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం సాక్ష్యం చెప్తావు నువ్వు చూసిన వాటిని ఏం చూసినావో ఏం చెప్పినో ఏం నీకు కనబడిందో ఏం జరిగిందో నువ్వు చెప్పాలా అనేది సాక్ష్యం అన్నట్టు కోర్టులో ఈ లోకపరంగా మనం అర్థం చేసుకుంటే కాబట్టి ఒక దొంగ అనుకో ఒక ఏదో గోరం జరిగిపోయింది కానీ ప్రత్యక్ష సాక్షి ఎవరు ఎవరు చూసి అన్నప్పుడు కోర్టు అడిగినప్పుడు చెప్తారు నేను చూసిన సాక్ష్యం అంటే ఆ సాక్ష్యం ప్రకారంగా అది పరిశీలించి అది కరెక్టా కరెక్ట్ కాదా అని పరిశీలించి తర్వాత ఏం చేస్తారు అది నిర్ధారణ చేస్తారు అది ఈ లోకపరంగా కాబట్టి అసలైన సాక్ష్యం ఏందన్నప్పుడు ఈ లోకంలో ఏం ఏంది మనం దేని గురించి మన సాక్ష్యం ఇవ్వాలా ఏసు ప్రభు మన ప్రభు నేను సత్యం గురించి నేను సాక్షి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానుడు కాబట్టి సత్యం గురించి సాక్ష్యం ఎటువంటి ఏంది ఆ సత్యం అన్నప్పుడు సత్యం కదా కాబట్టి ఎలాంటి సాక్ష్యాలు మనం చూస్తున్నాం ఈ లోకంలో కాబట్టి వాళ్ళ సొంత సాక్ష్యాలు చెప్పుకుంటే కాదు కదా కాబట్టి దేవుణ్ణు నమ్ముకున్నప్పుడు మన సాక్ష్యం పెద్దగా ఉంటుంది ఆయన ఆయన ఇచ్చిన సాక్ష్యం చిన్నగా అనిపిస్తూ ఉంటుంది అట కాదు కదా విధానం కాబట్టి ఆయన సాక్ష్యం నీకు ఇచ్చిందంటే ఆయన గురించి నువ్వు చెప్పాలి కదా కాబట్టి పత్తి సాక్ష్యము ఏసు గురించి చెప్పాలా కాబట్టి ఏసు ప్రభు ఏం ఏం ఏం సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఈ లోకంలో వచ్చినప్పుడు నేను లోక పాపం దేవుని గొరెపిల్లని యోహన్ భక్తుడు సాక్ష్యం ఇచ్చిడు మన ప్రభు గురించి కాబట్టి ఆయనే లోకపాపం మోసుకొని పోవు దేవుని గొరెపిల్ల ఆ గొర్రెపిల్ల ఈ లోక మోసుకొని పోయే గొరెపిల్ల అంటే మన ప్రభు అందరి పాపం కొరకాయని మరణించిండు తర్వాత సమాధి చేయబడి తిరిగి మూడోదని లేచిండు పునరుద్ధమే మన మధ్య నివసించండు ఆయన కాబట్టి అలాంటి విధానాలు ఉన్నప్పుడు ఆయన సజీవుడు ఆయన జీవం దేవుడని దేవుడు అని మనం సాక్ష్యం ఇవ్వాలా ధైర్యంగా మనం సాక్ష్యం ఇవ్వాలా ఒక దశలో మనం భయపడతా ఉంటాం కాబట్టి మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి ఎందుకంటే ఆ టైంకి మనం దగ్గర ఎందుకంటే ఇంతకాలం భయపడడం ఇంతకాలం ఏదో చేసినాం ఏదో చేసినాం కానీ ఇక్కడి నుంచి మన ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలా ధైర్యంగా ప్రభు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి ఎక్కడమైనా భయపడేది లేనే పరిస్థితుల్లో మనం భయపడొద్దు భయం దుష్టు నుంచి వస్తుంది కాబట్టి ఆ భయాన్ని మనం గద్దించినప్పుడు అది మనం వెనుకకి వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి ఆ దేవుడు ఎందుకు ఆ రీతిగా మనకు చెప్తున్నప్పుడు అపస్తుల కార్యం మొదటి అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే మూడో వచ్చినంలో మనం చూసినప్పుడు ఏసు ప్రభువు అక్కడ ఒక వ్యక్తి రాస్తున్నాడు ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినములు వారికి అగపడచ్చు కాబట్టి నలభై ఫార్టీ డేస్ ఆయన కనిపించిండు వాళ్ళకి ఆయన ఆయన ఫార్టీ డేస్ శ్రమ అనిపించిన తర్వాత నలభై దినాలు వారికి అగపడిండు దేవుని రాజ్యం గుచ్చిన సువార్త చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన రాజ్యంని గుచ్చిన ఆ రాజ్యంని గుచ్చి బోధించచ్చు కాబట్టి ఆయన రాజ్యం దేవుని రాజ్యం గురించి బోధించి అంటే ఎన్నో విషయాలు చెప్పిడు ప్రభు అక్కడ యోహోన్ భక్తులు అంటాడు ఆయన చెప్పి ఆయన చెప్పిన సంగతులు ఎన్నో ఉన్నాయి చేసిన మేలు కార్యాలు కానీ అవన్నీ రాయాలంటే ఈ భూలోకం కూడా జరిపోదు అంటాడు కాబట్టి ఆ రాయి ఆ రాయిని మనం తెలుసుకోవాలి అదే ఆత్మీయ సత్యం కాబట్టి ప్రతి దాని వెనక ఒక సత్యం ఉంటది కాబట్టి నలభై దినాలైనా వాళ్ళకి కనిపించి పరలోక రాజ్యం గురించి ఎన్నో విషయాలు బోధించిండు అయినా కాబట్టి వాళ్ళకి ఏం బోధించి ఉంటాడు ఏం చెప్పు వాళ్ళకి అనేది మనం అది మనం గ్రహించాల అనేక ప్రమాణంలో చూపి తను తను సజీవునిగా కనపరుచుకున్నాను కాబట్టి వాళ్ళకి రుజువులు చూపించిండ అనేక ప్రమాణంలో రుజువులు చూపించిండు కాబట్టి ఈ లోకంలో ఒక దశలో మనుషులు రుజువులు చూస్తేనే నమ్ముతారు ఒక గుంపు ఒక గుంపు ఏం చేస్తా అంటే విశ్వాసంలో నమ్ముతారు ఒక గుంపు ఏం చేస్తా అంటే నాకు అన్ని జరిగినాయనే నమ్ముతారు రకరకాలైన గుంపులు ఉంటా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎందుకు దేవుడు ఆయన కనబరుచుకుంటే సజీవులుగా అన్నప్పుడు కొంతమందికి అనుమానాలు ఉండొచ్చేమో ఇంకా వారి జీవితంలో అనుమానాలు ఉన్నాయేమో తోము అంతగా సేవ చేసిండు కానీ ఆయనకు అనుమానం వచ్చిందా లేదా ఏ ప్రభు నేను చూస్తే ఆయన గాయాల్లో చేయిబెట్టి చూస్తేనే నేను నమ్మను కాబట్టి అలాంటి వ్యక్తులు ఉంటారు కదా దేవుని సేవలో ఉండి కూడా మనకి ఎప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి భయం వస్తూ ఉంటది కాబట్టి మనం భయపడానికి వీల్లేదు కాబట్టి చూడండి పతిది కూడా మనను బలపరచడానికి ప్రభు ఆ రీతి చూపించిండు తోమాకి అనుమానం రావాలా ఆయనకు ఆ రీతికి అవిశ్వాసం ఉండడేమో అక్కడ ప్రభు అవిశ్వాసి ఉండక ఉండమన్నాడు తోమా నువ్వు నన్ను చూసి నమ్మినవు చూడ నమ్ముకు వరే ధనులు అన్నారు ప్రభు చెప్పిండు కాబట్టి నువ్వు చూసి నమ్ముతున్నావా అనేది ఆత్మీయ సత్యం చూసి నమ్మిన ప్రకృతి నమ్ముతున్నాడు అని చేస్తే నమ్ముతున్నాడు కానీ నువ్వు ఆత్మలో గ్రహించి నువ్వు విశ్వాసం నమ్ముతున్నావా అనేది ఆత్మీయ సత్యం ఈరోజు మనుషులు చూస్తేనే నమ్ముతారు విశ్వాసం అంటేనే తెలియదు చూస్తేనే నమ్ముతారు కార్యం జరిగితే నమ్ముతారు లేకుంటే నమ్మరం కాబట్టి నువ్వు చూసి నమ్మే ఉన్నవా చూడ నమ్మి చూడాల మనం కానీ అక్కడ పాయింట్ ఏంటంటే తోమ అందరు శిష్యులు చూసినారు కానీ తోమ లేడు ఆ టైంలో కానీ తోమ గురించి మళ్ళా సెకండ్ టైం అయినా అక్కడ వచ్చినట్టు చూస్తాం మనం చూసినప్పుడు అప్పుడు తోమ చూసినప్పుడు ఏడిస్తూ పశ్చాతపడతాడు ఆయన తర్వాత ప్రభు చెప్తాడు నువ్వు చూసిన నువ్వు తోమ చూడక నమ్మిన వారు ధనిలు కాబట్టి ఎందుకు ఆ ప్రభావం మాట చెప్పిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి వాళ్ళు ఆయన కనబరచుకొని నమ్మిండు మరి మిగతా వాళ్ళు కనబడలేదుగా అంటే కనబడినంత మాత్రం వాళ్ళు నమ్మకుండా చూడండి ఎందుకు వాళ్ళకి ఆయన అంటే ఆ కాలంలో శిష్యులు ఏర్పరచుకుండు అక్కడ అపోస్తులందరినీ ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకి దేవుడు విషయాలు చెప్పిండు ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆదిమ సంఘము అపోస్తులు కారించి స్టార్ట్ అవుతా ఉంటుంది తర్వాత ఆయన ఎన్నో విషయాలు తను తను సజీలుగా కనపరుచుకొని ఆయన బయలుపరిచిండు ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించిండు మీరు ఎరుసలని వెళ్ళక కాబట్టి మీరు ఎరుసల నుంచి వెళ్ళొద్దు మీరు ఎరుసల నుంచి వెళ్ళడానికి వీలేదు మీరు వెళ్ళొద్దు అని చెప్పిండు అక్కడ నా వలన తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టమన్నాడు కాబట్టి వాగ్దానం అంటే ఆదరణ వేరొక ఆదరణ ఏరొక ఆదరణ ఆత్మ పరిశుధాత్మ అభిషేకం గురించి చెప్తున్నా అక్కడ ఆయన వస్తాడు మేము ఎలుట మీకు ప్రయోజనకరం మన ప్రభు కాబట్టి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టాలి కాబట్టి మీరు ఎరుషం లోనే ఉండాలా యోహోని నీలలో మీకు బాప్త్యసం ఇచ్చిండు కొద్ది దినముల్లోగా మీరు పరిశుధాత్మలో బాప్త్యసం పొందదంటే చివరి అభిషేకం అన్నట్టు ఇది పరిశుదాత్మలో బాప్త్యసం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా పరిశుధాత్మలో బాప్త్యసం పొందిన పడిపోయిన వారు మనం చూసినాం సంపూర్ణంగా ప్రభులాగా జీవించే వాళ్ళు వీళ్ళు సంపూర్ణంగా త్యాగం చేసుకునే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా జీవించటోళ్ళు అంటే అది ఒక నెక్స్ట్ లెవెల్ విధానం అన్నట్టు అంటే మనము సంపూర్ణ ఒకటకు సాగిపోదాం అన్నప్పుడు ఒక దశ నుంచి ఒక దశకు మనం సంపూర్ణ స్థితికి ఎదుగుతూనే ఉండాల ఆత్మీయ జీవితంలో కాబట్టి బాప్తిసం ఇచ్చే నీళ్ళలో మీరు కొద్ది దినమల్లోగా మీరు పరిశుధాత్మలో బాప్తీసం పొందుతారు అని కాబట్టి ఆ రీతి వాళ్ళు పొందినప్పుడు తర్వాత రెండో అర్థం నుంచి మనం స్టార్ట్ చేస్తాం వాళ్ళకి ఆయనకు అభిషేకం పొందినప్పుడు వాళ్ళు ఎట్లా తయారైనారు అన్నట్టు కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుని ఆత్మతో వాళ్ళంతా నింపబడినప్పుడు వాళ్ళు ఎట్లా మారిపోయినారు అనే విషయం మనం అక్కడ అర్థం చేసుకుంటూ ఉంటాం విశేషమైన సువార్త సేవ వాళ్ళు దానికి ముందు వాళ్ళు ఏసు పాటు వాళ్ళు సేవ చేసినారు ఆ డెబ్బై మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు అందరినీ ఇద్దరిద్దరినిగా పంపించింది మనం ప్రభువార్తలు చూస్తాం అత్తయ్య శువార్తలు మనం చూస్తాం కాబట్టి అప్పుడు వాళ్ళు పరుశుదాత్మ పొందుకోలే పరుశుదాత్మను పొందుడి అని ఊదిండి అంతే కానీ విశేషమైన కార్యాలు అక్కడ జరిగినాయి వాళ్ళు ఆ రీతిగా ప్రభు స్వార్థ చేసినారు అద్భుతాలు చేసినారు దయ్యాలు ఎలగొట్టినారు వాళ్ళు నీ నామంలో ప్రభు మేము దయ్యాలు అవన్నీ మాకు లోబడుతున్నాయి ప్రభు అంటే వీటి గురించి మీరు సంతోషించద్దు మీ పేర్లు అక్కడ రాయబడ్డాయి దానికోసం సంతోషించమన్నారు కాబట్టి ఈ లోకంలో దయ్యాలు పోతాం అంటే మనం ప్రార్థన చేస్తే దయ్యాలు పోతూ ఉంటాయి వాటి గురించి మనం సంతోషిస్తూ ఉంటాం ఒక దశలో కాబట్టి మనుషుల బలం అద్భుతాలు నువ్వు చేయడానికే నువ్వు ఉన్నావు చూడడానికి కాదు నువ్వు చేయాలా నువ్వు చేసేవాళ్ళకుండా కొంతకాలం చూసినాం మనం కాబట్టి ఇప్పుడు నువ్వు చేసేవాళ్ళగా తయారు కావాలన్నట్టు కాబట్టి అభిషేకము అంత పవర్ఫుల్ అభిషేకము ప్రభు మనకిచ్చిండు పైగా ఏసు అనే నామం ఆయన మనకి ఇచ్చిండు ఆ నామంలో మనం ఏది ఉచ్చరించినా కానీ అది మనము అది పొందుకోగలం దాని నుంచి మనుషులు విడుదల కాబట్టి ఆ రీతిగా ప్రభు వారి జీవితంలో కార్యాలు జరుగుతూ కాబట్టి ఆ శిష్యులు ఆ టైంలో వాళ్ళు అద్భుతాలు చేసినారు తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆహ్లోణం కాక మునుపు వాళ్ళందరికీ అక్కడ కూర్చొని బోధిస్తాడు నేను మళ్ళా తిరిగి వస్తానని కాబట్టి ఆయన ఆహ్వాణం అయినప్పుడు ఆ ఇద్దరు దూతలు వచ్చి అక్కడ చూస్తారు ఓ గలలీయ మనుషులారా ఎందుకు మీరు ఆకాశం వైపు తేలి చూస్తున్నారు ఈ ఏసు ఏ రీతిగా పరలోకంలో కొనుపోబడోనో అదే రీతికి తిరిగి వచ్చు అన్నాడు అంటే భూమి మీద తిరిగి మళ్ళా వస్తారు రెండు రాగట్లు చెప్పిన తర్వాత వాళ్ళు సంతోషంతో వాళ్ళు మొత్తం అక్కడ పోయినట్టు మనం చూస్తాం అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటారు ఆరో వచనంలో కాబట్టి వారు వచ్చిన కూడి వచ్చినప్పుడు ప్రవ్వ ఈ కాలం అందు ఇస్రాయిలకు రాజ్యం అనుగ్రహించదవా అంటే ఆయన ఏం చెప్తున్నాడో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఆయన పరిశుధాత్మలో మీరు కొద్ది దినంలో బాసం పొందుతారు అంత బలమైన అభిషేకం మీరు పొందుకుంటారు ఆత్మలో మీరు అంతే పరిశుద్ధాత్మలో అంటే ఆత్మలో మీరు లీనమైపోతారు సంపూర్ణంగా దేవుని ఆత్మలో మీరు హీల్డ్ అయిపోతారు ఆ కొద్ది దినములో అసలైన బాపిస్త మీరు పొందుతరు అని ప్రభు చెప్పిండు అక్కడ కాబట్టి అంటే ప్రభులాగా తయారవుతారు అనే విషయం ఆ రీతిగా ఆయన ఆత్మలో జీవించేవాడు ఆ రీతిగా అనే విషయం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అయితే ఆ అడుగుతున్నారు అక్కడ శిష్యులు అడుగు ఏమడుతున్నారంటే ఆ ప్రభ మరలా రాజ్యం అనుగ్రహిస్తావా చూడండి పరిశుధాత్మలు అలాగా మనం చూస్తే నేను మీరు బశురాత్మల భాగసం పొందారంటే ఆత్మలో భాగసం పొందేవాడు ఎట్లుంటాడంటే చూడండి ఎట్లా జీవిస్తారంటే ఆ జీవశక్తిని కలిగి ఉన్నవాడు సజీవంగా ఉన్నవాడు చూడండి జీవితం యొక్క సంపూర్ణత కలిగిన వాడు చూడండి నైతికమైనది దేవుని చెందిన మరి అతని ద్వారా అవన్నీ కలుగుతూ అంటాం మానవ స్వాభాన్ని కలిగి ఉంటాయి అంటే ఎన్నో విషయాలు నిజమైన మరియు నిజమైన జీవితం జీవించే వాళ్ళు చురుకైన జీవితం జీవించే వాళ్ళు శక్తివంతమైన జీవితం జీవించేవాళ్ళు దేవునికి అంకితం చేయబడిన వాళ్ళు వీళ్ళంతా పరిశుధాత్మలో పొందటం అంటే సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకోవాలా వాళ్ళు చేసుకున్నారా లేదా ఎప్పుడైతే ఆ అభిషేకం వాళ్ళ మీద పడిందో వాళ్ళు సంపూర్ణంగా ప్రభు మరణమైనంతగా శ్రమ మన ప్రభు మన ప్రభు పొందిండు తర్వాత రాలతో కొట్టినడు రంపాలతో కోసినారు ఈడ్చిందరు ఎంత భయంకరంగా చంపినారు వాళ్ళని అయినా కానీ వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా ప్రభు కొరకు జీవించగలిగినారు వాళ్ళు చూడండి పరిశుధాత్మలో బాత్యసం ఉందటం అంటే నువ్వు చురుకుగా ఉండాలా నీ జీవితం ప్రభుకి అంకితం చేసుకోవాలా విశ్వాసం పెట్టాలా చూడండి ఆయన శక్తి పరిపూర్ణమైంది చూడండి ఎన్నో విధానాలు ఉన్నాయి అక్కడ చూడండి ఆ రీతిగానే మనము మనం ప్రతి దశలో మనం సంపూర్ణంగా మనము దేవుని ఆత్మలో మనం లీనం కావాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు వాళ్ళు ఆ రీతిగా అది పొందుకుంటారు ఇప్పుడు మీరు మామూలుగా ఉండరు తర్వాత మీరు ఆ వాగ్దానం కోసం కనిపెట్టండి మీ ఎరుస నుంచి కూడా వెళ్ళొద్దని చెప్పిడు ప్రభు కాబట్టి ఆ వాగ్దానము ఆయన అందరి మీద కుమ్మరిస్తున్నాడు పరుశుదాత్మ అభిషేకం అందుకే మనం ఎక్కడ పోయినా కూడా పరుశుదాత్మ అభిషేకం నుంచి మనం చెప్తా ఉంటాం ఆయన అభిషేకము లేకుంటే ఆయన కొరకు నువ్వు నిలబడలేవు ఆయన ఆత్మ లేకుంటే నువ్వు నిలబడలేవు ఏ హెచ్కలతో చెప్పిందా లేదా ఏ హెచ్ లేచి నిలబడు చక్కగా నిలబడి నేను మాట్లాడన్నాడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టిందన్నాడు కాబట్టి ఆత్మ ఉంటిలను నువ్వు ఆయన అభిషేకం ఉంటేనే మనం ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వగలం ధైర్యంగా లేకుంటే మనం సాక్ష్యం ఇవ్వలేం పరిస్థితుల్లో మనం ఇవ్వలేం సాక్ష్యం కాబట్టి ప్రభు కొరకు సంపూర్ణంగా మన జీవితాలు త్యాగం చేసుకోవాలా సంపూర్ణంగా ఆయన కొరకు మనము మన జీవితాన్ని అంకితం చేసుకోవాలా కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నప్పుడే మనం ఆయన కొరకు ఈ చివరి కాలంలో బలమైన సేవ చేయగలం వక్రులు ఉన్న జనువుల మధ్య మీరు జీవవాక్యం పట్టిన జ్యోతుల వల్లే ఉన్నాడు అని మన ప్రిలిపిలు రాసిన పత్రికలు మనం చూస్తాం కాబట్టి అలాంటి వద్ద మనం జ్యోతులాగా వెలుగులాగా ఉండాలంటే ఆయనను నువ్వు సంపూర్ణంగా మనం ధరించుకోవాలా ఆయన ఆత్మతో మనం సంపూర్ణంగా నింపబడాలా ఆయన వాక్యంలాగా మనం తయారు కావాలా ఆ రీతిలో మనం ఉండాలా అని అక్కడ చెప్తున్నాడు మన ప్రభు అయితే శిష్యులు అడుగుతున్నారు మళ్ళా రాజ్యం ఇస్తావంటే ఆయన అడుగుతున్నాడు అక్కడ కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు వాటి తెలుసుకుంటే మి పని కాదు కాబట్టి కొన్ని అనవసరమైన విషయాలు అక్కడ వాళ్ళు అడుగుతున్నారు ప్రభుని ఆయన ఏం చెప్తున్నాడు వాగ్దానం కనిపెట్టమన్నాడు ఎరుషుల నుంచి వెళ్ళొద్దన్నాడు కానీ వీళ్ళు చేస్తున్నారు మైండ్ డివైడ్ ఆయన డైవర్ట్ చేస్తున్నారు అక్కడ చూడండి కాబట్టి మనం కూడా ఒక దశలో మనం ఏం చేస్తామంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన సొంత తలంపులు ఉపయోగిస్తూ ఉంటాం ఆయన చెప్పేదాకా మనం వినం ఆత్ర మాత్రంగా మనం పరిగెత్తా ఉంటాం చెప్పేదాకా వినకుండా మనం రిటర్న్ మళ్ళా అడుగుతూ ఉంటే నీకు అర్థం కాదన్నట్టు ఆ రీతిగా ఒక బలహీనత ఉంటుంది మనలో కాబట్టి అది ఉండడానికి వీరి ఆయన ఏం చెప్తుంది జాగ్రత్తగా వినాల విన్నక అప్పుడు మనం అది ఏం అర్థమైందో మనం అప్పుడు మనం అడిగినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడతాడు మనతోటి కాబట్టి ఇక్కడ వాళ్ళు అరీతి ఉంటే ఆ కాల సమయంలో మీ తండ్రి తన ఆదన మీ పని కాదన్నాడు అంటే ఇప్పుడు మీకు అది అవసరం లేదన్నాడు చూడండి అంటే ఏ కాలంలో ఏం జరగబోతున్నావన్నీ అవసరం లేదని కాదు అక్కడ వాళ్ళు వేస్తున్న ప్రశ్నకి వాళ్ళు వేస్తున్న విధానానికి ఆయన చెప్తుండే అది ఇప్పుడు తెలుసుకోవడం మీ పని కాదన్నాడు తర్వాత వాళ్ళు చెప్పినా లేదా పేదరు చెప్పినా లేదా ఆ గడి ఆ సమయం అది దొంగ వల్లే ఉంటది కాబట్టి ఆయన వచ్చే గడియ ఆయన రాకడ్ ఎట్లా ఉంటదో భూతమ్మల బోధ దయ్యముల బోధ అన్ని భయంకరమైన బోధలు ఉంటాయి మనుషులు భ్రషత్వం ఉంటాయని చెప్పినా లేదా ఆ టైం ఆ ప్రవచన టైంకి కాబట్టి వాళ్ళంతా ముందుగానే ఇవన్నీ చూడగలిగినారు కాబట్టి చూసి వాళ్ళు అరీతిగా ఆ కాలంలో క్రైస్తవ సంఘాన్ని సిద్ధపరిచినారు వాళ్ళు ఆ రీతిగా ప్రభు ప్రభు నుంచి పొందుకొని వాళ్ళు ఆ రీతిగా ఆ సంఘాలని ఆదిమ సంఘం మొదటి శతాబ్దంలో సంఘము ఇక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు చూస్తారు రెండో అధ్యాయం నుంచి అవన్నీ వాళ్ళు ఆ రీతిగా కాబట్టి ఈ చివరి కాలంలో మనము ఏ రీతిగా ఈ చివరి కడవరి కాలంలో ఉన్న మనము క్రైస్తవ సంఘాన్ని ఎట్లా మనం సిద్ధపరచాల ఏ రీతిగా ఉంటే మనం సిద్ధపరచగలం అనేది మనం ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ మన ప్రభు చెప్తున్నాడు ఎనిమిదో వచ్చినంలో ఆయనను పరిశుధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు చూడండి ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో శక్తి ఉంటుంది నువ్వు ఎంత భక్తి ప్రౌడన్నా ఎంత ఎవరన్నా కావచ్చు కానీ ఆయన ఆత్మ నీలో లేకుంటే అది నువ్వు శక్తి కలిగి ఉండలేవు పరశుదాత్మ లేకుండా కూడా చాలా మంది సేవ చేస్తారు యూదాపతికలో ఉంది ప్రకృతి సమ్గున్న కూడా సేవ చేస్తారంట కానీ భక్తి ఉంది కానీ శక్తి లేదన్నట్టు కాబట్టి ఆయన శక్తి ఎప్పుడు వస్తుందంటే నీకు భక్తి ఉంది కానీ శక్తి లేదు కాబట్టి మనం ఆయన శక్తి పొందుకున్నప్పుడే ఆ శక్తి నీ భక్తికి ఆధారమయ్యి నువ్వు నిలబడగలవు అనే విషయం చెప్తున్నా ఎందుకంటే పరశుదాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారంట మొట్టమొదటి ఏంటంటే మీకు శక్తి వస్తుంది నీకు బలము దేవుని శక్తి నిలవుంటుంది తర్వాత మీరు ఎరుశల్యంలోను ఎరుశల్యంలోను ఈదయ సమరయ దేశమంతట కాబట్టి ఎరుశల్యంలో చెప్తా అన్నాడు ఈదయ దేశము సమరయ దేశం ఈ సమరయ్య అంటే అనులు ప్రాంతం అంటే ఆ ఈ సమరీలు కూడా ఒకప్పుడు దేవుని బిడ్డలే సమరయ స్త్రీ కదా కాబట్టి అనులు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళు పుట్టిన పిల్లలు అన్నట్టు వీళ్ళంతా సమరీలు అన్నట్టు మందిరం గోల కొట్టు మందిరం పోయి ఇష్టాలు కోల కొడతారు ఈదులో ఒకటే మందిరం ఉండాలా మీరు ఒక మందిరం అవ్వడానికి వీళ్ళకి మరి వాళ్ళకు దేవుని ఆరాధన చేయాలి అందుకు మన ప్రభు అక్కడ పోయింది దగ్గరికి ఆమె పోయి సువార్త చెప్తే ఆ ఒక్క స్త్రీ ఆ ఊరు మొత్తాన్ని రక్షణ నడిపించడం మనం చూస్తాం చూడండి ఆయన విధానాలు అట్టుంటాయి అన్నట్టు కాబట్టి ఒక్క స్త్రీ ఒక ఊరినే రక్షించుకుంది ఆ సమర స్త్రీ ఎవరు పట్టించుకోలే ఎవరు ఆ స్త్రీ గురించి ఆమె ఎబిచారని అని చెప్పి ఆమె పఠించుకోలే కానీ ఏసు ప్రభు చెప్పి ఏసు ప్రభు ఆమె ఒక్క దానికోసం అంత దూరం పోయింది ఆయన శిష్యులు ఆహారం కొనుక్కోవడానికి పోతే ఆయన ఒక్కడు ఆ బావి దగ్గర కూర్చున్నాడు అప్పుడు ఆమెకు చెప్తాడు సువార్త చెప్పినప్పుడు ఆమె అప్పుడు ఈయన మెస్సే అని చెప్పి కనుక్కొని ఆమెకు ఎట్లా తెలిసి ఈయన ఎట్లా గుర్తుపట్టింది ఆమె ఆమెకు లేఖనాలు పరిశీలించి లేకుంటే ఎవరొకరు చెప్పైనా ఉండాలా మెస్సయ వస్తురని ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభువు మీద నమ్ముకున్న వాళ్ళు కొంత భక్తి ఉండొచ్చు వాళ్ళకి కానీ ఈయన మెస్సయాని ఆమె ఊరిలో పరిగెత్తుకొని పోయి చెప్తే అవన్నీ ఊరు మొత్తం పరిగెత్తుకొస్తే ఊరందరికీ సువార్త ప్రకటించిందాన్ని చూడండి కాబట్టి చూడండి ఒక్క ఒక్కరు మనం ఎంతో దూరం పోవాల్సి వస్తూ ఒక దశలో కాబట్టి ఇక్కడ ఆ సమర దేశం యూదయ దేశం అంతటన తర్వాత బూది గంథం వరకు నా ప్రపంచం నలుమూల చివరికి నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పిండ కాబట్టి ఇప్పుడు ఈరోజు అపోస్తులు లేరు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం బూది గంతులకు ఆయన కొరకు మనం వెళ్ళి సువార్త ఆయన సువార్థ ప్రకటించాలా ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది ఇంకా దేవుని రాక చాలా దగ్గరగా కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన అహోణం అప్పుడు వారి కనులకు ఒక మేఘం కమ్మింది ఆయన కొనిపోయాను అంటే ఆయన మహిమలో కొనిపోయినాడు చూడండి తర్వాత ఏం జరిగిందనేది మనం తర్వాత రెండు అధ్యాయంలో మనం అన్నీ చూస్తూ ఉంటాం చూడండి తర్వాత వాళ్ళు పరిశుదాత్మ అభిషేకం పొందుకోవటం ఇవన్నీ మనకు తెలుసు వాక్యం అన్ని కానీ తెలుసు అనేది కాదు కదా కాబట్టి ఇది మనం మన జీవితంలో ఇది నెరవేరుతుందా లేదా ఈ వాక్యం మనం అది పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలా అనేది ప్రభు మరోసారి మనకు అవి జ్ఞాపకం తర్వాత వాళ్ళు పరుశురాత్మ పొందుకోవటం తర్వాత అన్య భాషల భాషల వరం పెట్టుకోవటం అప్పుడు పేతురు ఫస్ట్ ప్రసంగం ఇవ్వటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అప్పుడు వీళ్ళంతా ఎప్పుడైతే వాళ్ళు నూట మంది శిష్యులు అక్కడ అభిషేకం పొందుకొని కింద దిగి వచ్చినారు అక్కడి నుంచి వాళ్ళ సేవా జీతంలో విశేషమైన అద్భుతాలు జరిగినాయి ఎంతో మందిని ప్రభుత్వం ఒక పేతురు ఒక ప్రసంగం ఇస్తే మంది రక్షణ పొందారు ఒక్క డేలో వన్ డేలో త్రీ పీపుల్స్ రక్షణ పొంది మాంసం పొంది అంటే అక్కడ చూస్తూ ఉంటాం చూడండి వాళ్ళ హృదయాలు నొచ్చుకుని అయ్యలారా రక్షణ పొందిటకి మేము ఏం చేయాలన్నాడు పౌలా పేతులు అంటాడు వాళ్ళంతా యూదులు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ పండకొచ్చిన వాళ్ళు ఆ పెంతకొస్త పండకొచ్చిన వాళ్ళంతా ఆ వాక్యమిని ఆయన విశుద్ధీకరించి ఆ ప్రవచనాలను జ్ఞాపకం చేసి పరశుదాత్మ అభిషేకం గురించి చెప్తూ ప్రవచన వరం జ్ఞాపకం చేస్తూ ఆయన అందరికి సువార్త చెప్పినప్పుడు వాళ్ళంతా ఏమంటారు స్పందించి వాళ్ళ హృదయాలు మండినయి వాళ్ళ హృదయాలు నొచ్చుకొని అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలా అన్నప్పుడు చూడండి అప్పుడు ఏదైతే చెప్తాడు పాప క్షమాపణ నిమిత్తం పతివాడు ఏసుక్రీస్త నామంలో భాప్సం పొందండి మీరు అప్పుడు మీరు పరిశుదాత్మ వరం మీరు పొందుకుంటారని చెప్తాడు అక్కడ ఇది మీకు మీ పిల్లలకి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనం పొందుకుంటే మన పిల్లలకు కూడా వస్తుంది వీళ్ళు ఆత్మీయమైన పిల్లలా శరీరమైన పిల్లల రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి కదా నువ్వు దేవుని అభిషేకం పొందుకుంటే ప్రభు ప్రతినిధిగా నీవు ఆయన అభిషేకం పొందుకుంటే నీ సేవలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అభిషేకం ట్రాన్స్ఫామ్ కావాలా మనలో నుంచి అంటే ఆ రీతిగా వాళ్ళని తరబీది ఇవ్వాలా మనం పరశురాత్మ గురించి మనం తరబీదు ఇవ్వాలా చరండి భూ వరం పొందుకుంటాను ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అన్నాడు అంటే దూరస్తులు అంటే ఎవరు సమీపస్తుంటే ఎవరు చూడండి అనగా ఎవరంటు మన ప్రభు దేవుడు తన ఎద్దకు పిలిచిన వారు అందరికీ చెందును అని ఇంకా ఎన్నో మాటలు పడుతుంటే ఇంకానో అనేకమైన విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరే కొన్ని రక్షణ పొందాలని హెచ్చరించి వాళ్ళంతా బాక్సం పొందిన మూడు మంది రక్షణ పొందినట్టు మనం చూస్తాం అప్పుడు అపోస్తులు బోధ అక్కడి నుంచి ఆరంభమయ్యి భయంకరమైన సేవ విజృంభించు సువార్త ప్రకటించినారు వాళ్ళు ఆ దేశాన్ని భూ తలకిందులు చేస్తున్నారు వాళ్ళు అంత పవర్ఫుల్ అభిషేకం అది వాళ్ళు పొందుకున్నారు మన ప్రభు కూడా అలాంటి అభిషేకం మనకు అందరికి ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఉంది అభిషేకం కానీ మనం అది మనం ఇతరులకు ట్రాన్స్ఫామ్ కావాలా ఇతరులకు ఆ సత్యాన్ని మనం ప్రకటించి ప్రభుతో మనం నడిపించాలా దేని విషయాలు కూడా మనం కాంప్రమైజ్ కావద్దు అనే విషయం మనం ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా ఆ రీతిగానే వాళ్ళు ఎన్నో విషయాలు చూడగలిగినారు యోహాన్ భక్తుల గురించి మనం చూస్తాం శిష్యులు గొప్ప సేవ చేసినట్టు మనం చూస్తాం వాళ్ళ అనుభవాలు వాళ్ళ పుస్తకాలు రాసినారు పత్రికలు రాసినారు వాళ్ళంతా చూడండి అంత ముందు భయపడరు సముద్రం మీద ఉన్న వాళ్ళు భయపడవన్నప్పుడు ఆయన సముద్ర తీరాన పోయినప్పుడు వాళ్ళు భయం వచ్చింది ఆ అలలతో కొట్టబడినప్పుడు బోధ కూడా అని చెప్పి మీకు చింత చూడండి ఆయన లేచి ఆ తుఫాను గాలిని గద్దించినప్పుడు అది ఆగిపోయింది కాబట్టి మనం అది గద్దించాలా ప్రతి దశలో మనం గద్దించాలా అది మన ప్రాక్టీస్ మనం చేయాలా అది మన ప్రాక్టీస్ మనం చేయకపోతే మన సేవ ఇంకా సంపూర్ణంగా కాదు ప్రాక్టీస్ అనేది ఒక్కసారి వస్తుందా విత్తనం వేసినప్పుడు ఏమిటో నీకు పండు ఫలం వస్తుందా నీకు రాదు కదా అది ఎదగాల తర్వాత ఒక లెవెల్ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు నీకు ఫలం ఇస్తూ ఉంటుంది విశ్వాసం కూడా అట్లా మనం అట్లా మనం పరిపక్వం చెందాలా సంపూర్ణంగా మన విశ్వాసాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాలా కాబట్టి ఇప్పుడు మనకున్న విశ్వాసం సరిపోదు ఇంకా మనం విశ్వాసంలో ఇంకా మనం బలపడాలా చూడండి అప్పుడు ఆయన లేచి గద్దించినప్పుడు అవి అక్కడ మిక్కిలి నిమ్మలమైనట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఒక దశ ఏంటంటే మనము ఆయనతో పాటు ఉంటున్నాము ఆయనతో పాటు సేవ చేస్తున్నాము ఆయనతో పాటు మనం మనకు సహకారినప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిండు ఎన్నో కార్యలు చేసిండు కానీ మన సొంత జీవితంలోకి వచ్చేవరికి మనం ఏం చేస్తామంటే భయపడతూ అంటే మనం ఒక దశలో మనం వాక్యం చెప్తూ కానీ మన జీవితంలోకి వచ్చే వరకు ఏంటంటే అది మనం ప్రాక్టీస్ చేయమన్నట్టు కాబట్టి మనం చెయ్యాలా మనం చెయ్యాలా ఆ రీతిగా మన ఫేత్ని అట్లా విశ్వాసంలో మనం చేస్తేనే అది ఒంటిగా ఉండి మృతం కాకుండా ఉంటుంది కాబట్టి మనం ప్రతి దశలో ఆయన నామాన్ని వాడాలా అని మన ప్రభుకి అది బయలుపరిచే మనకు లాక్డౌన్ లో ఎన్నో విషయాలు బయలుపరిచిండు సమర్థవంతమైన వాకు అనేది ఏది ఆ టైంలో మనం అది మనం పాటించిన తర్వాత కాలం పోయే కొంది మనం మర్చిపోతాం కానీ ప్రతిదీ మనము ఆ సందర్భాన్ని బట్టి ఆ టైమింగ్ ని బట్టి మనం దాన్ని ఆ వాక్యాన్ని మనం వాడాలా ఇతర జీవితంలో అట్లా నా జీవితంలో ఎన్నో చేసిండు దేవుడి కార్యాలు చేసిండు లాస్ట్ టైం రీసెంట్లీ కూడా టూ టైమ్స్ ఆ చిన్న చిన్నగా దేవుడు అద్భుతాలు చేసింది కానీ లాస్ట్ది ప్రాణాభిపయం నుంచి కూడా దేవుడు నన్ను కాపాడండు ఆ పై నుంచి పడడం ఆ అవయవాలతో నేను మాట్లాడడం రాత్రి నేను అనుకుంటే ఒంటి గంట నుంచి నాకు నాకు అదే దేవుడు ప్రేరేపణిస్తున్నాడు అవన్నీ ఏ రీతిగా అనేది ఈ ఈ వాక్యం నాకు దేవుడు సెకండ్ టైం నాకు జ్ఞాపకం చేస్తాం అవన్నీ నాకు దేవుడు నా హృదయం నుంచి మాట్లాడుతున్నాడు ఆయన చూడండి ఈ లాక్డౌన్ లో మనకు దేవుడు ఆ విషయం మనం చూపించాడు అవయవాలతో మాట్లాడడం అది మరి నార్మల్ అయిపోయింది తర్వాత ఇంట్లో వాళ్ళు చాలా మంది భయపడరు అది ఎక్స్రే తీయాలా అది ఈసీజీ తీయాలా ఆ ఎముకలు ఏమన్నా అయని అని చెప్పాను కానీ తర్వాత వాళ్ళ ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలని చెప్పి హాస్పిటల్లో పోయిన అంత నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి మన మన ఫేత్ ఆ రీతిగా మనము విశ్వాసం మనం పరిపక్వం చెందుకోవాలా విశ్వాసంలో మనం సంపూర్ణంగా మనం ఎందుకంటే ఈ చివరి కాలంలో మనుషులకు విశ్వాసం ఉండదు భయం భయంందాలను గురవుతుంటాం లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం భయపడతూ ఉంటాం కానీ ఎన్ని వచ్చినా సరే మన ప్రభు చెప్పిండో నా కృప నిన్ను విడిచిపోదన్నాడు పర్వతంలో తొలగిన కానీ మెట్టులు తత్తరిలన కానీ నా కృప నిన్ను విడిచిపోదన్నాడు ఎందుకు మనం మర్చిపోతాం ప్రతి మన వాగ్దానాలు కాబట్టి మన హృదయంలో అవి నింపుకోవాలా అనే విషయం మన ప్రభు మనకు చెప్తున్నాడు కాబట్టి మనం విశ్వాసంలో ఆ రీతిగా మనం సంపూర్ణంగా మనం పోయినప్పుడే ఈ చివరి కాలంలో మనం ఆయన కొరికి అందుకే ప్రకటన గంధంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ప్రకటన గంధం మొదటి అధ్యాయం చూసినప్పుడు మనం మనం చూసినాం ఇక్కడ ఇక్కడ ఇక్కడ నుంచి మనం చూస్తాం ఏసుక్రీస్తు తన దాసులకు కనబరుష్టకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత కాబట్టి ఆయన తన దాసులకు కనబరుష్టకు ఆయన దేవుడు ఆయన అనుగ్రహించిన ఒక ప్రత్యక్షత కాబట్టి ఆయన కాలంలో అవి నెరవేరలే కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవన్నీ ఆయన చూడగలిగినాడు యోహోన భక్తుడు అవి సింబాలిక్ గా చిహ్న పరంగా చూడగలిగినాడు అవి మనకాలంలో ఆత్మీయంగా నెరవేరుతున్నాయి ఆయన సినిమాలకి చూసింది కానీ తర్వాత ఆ యొక్క సత్యము ఆయన ఆయన చూడలేకపోయినాడు కాబట్టి ఆయన చూసినంత మట్టుకు ఏం చూసిండో ఏ రీతిగా మృగాలు అవన్నీ ఏముందో అన్నీ ఆయన రాసేసిండు కాబట్టి ఇప్పుడు మనము ఆ మృగాలు ఏంది వాటి గుణగానం అంటే ఏంది అవన్నీ ఇప్పుడు దేవుడు మనకు ఆ ముద్దలు ఇప్పబడి అవన్నీ ఓపెన్ అయిపోయినా ముద్రలు అన్ని ఓపెన్ అయిపోయినాయి అందుకు ఇవన్నీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోలుగుతున్నాం అంటే ఆయన ఓపెన్ చేసేసిండు ఆల్రెడీ కాబట్టి మనమేం చేయాలా బహాటంగా మనం వాటిని ఎత్తుక్కొని మన హృదయాలు నింపుకొని వాటిని అనుభవపూర్వకంగా వాడిని మనుషులకి మనం అర్థమయ్యేలాగా మనం ప్రకటించాల అలాంటి ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన తను చూసినంత మట్టుకు వాటిని సాక్ష్యం ఇచ్చిండు చూడండి దేవుడు తన అతడు దేవుని వాక్యం గుర్చి ఏసు సాక్ష్యం గుర్చి కాబట్టి దేవుని వాక్యం గుర్చి సాక్ష్యం ఇచ్చిండు తర్వాత ఏసు క్రీస్తు సాక్ష్యం గుర్చి తాను మట్టుకు సాక్ష్యం ఇచ్చిండ ఆయన ఎంతవరకు చూసిండో అంతవరకు ఆయన సాక్ష్యం ఇచ్చిండు ఆయన చూడండి కాబట్టి ఆయన ఆయనకు బయలుపరచబడిన పత్తిది ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ ఆ నుంచి అంటే మన ప్రయన మృతుడయిండు తర్వాత లేచిండు ఆయన దర్శనం చేసినప్పుడు ఆయన కాళ్ళ పడతాడు ఆయన ఆయన చూడలేకపోతున్నట్టు అంటే ఇవన్నీ ఆత్మలో జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా అందుకే పశుదాత్మలో మనం సంపూర్ణంగా మన జీవితము ప్రభువుకి సంపూర్ణంగా మనం అంకితం చేసుకున్నప్పుడే ఆయన ఆత్మతో నీ ఆత్మ కలిసిపోవాలా ఒక దశలో మనకు కలుస్తుంది టచ్ అవుతుంది మళ్ళా వెనకకి చేస్తంది అట్లా ఉండొద్దు దేవుడు అదే హెచ్చరించిన్నాను కాబట్టి ప్రతి దశలో మనము సంపూర్ణంగా ఆయన ఆత్మలో హీల్డ్ కావాల కలిసిపోవాలి ఆయన ఆత్మలో కలిసిపోవాల మన ఆత్మ మన ప్రాణము మన శరీరము ఈ మూడు ఏకం అయితేనే ఆయనను శృతించగలం లేకుంటే శరీర బలంగాలు వస్తూ ఉంటాయి శరీరం ప్రాణం ఎక్కడో పోవాలనుకుంటాం కానీ ఆత్మ మటుకు కొట్టుకుంటూ ఉంటుంది మనం మూడు కలిసి మనం ఆయన ఆత్మతో ఉండాలని అందుకే పౌలు ఉచ్చరింపు సౌక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షం విజ్ఞా విజ్ఞాపన చేయను కాబట్టి దేవుని ఆత్మ మన పక్షం విజ్ఞాపన ఎట్లా చేస్తా అన్నప్పుడు నువ్వు ఆయనలో సంపూర్ణంగా ఇమిడి ఉన్నప్పుడే అది త్రిత్వం అంటారు కదా తండ్రి కుమార పరిశుధాత్మ మూడు ఒక్కటే ఆయన గుణగణం అన్నట్టు అది కూడా మనలో కూడా త్రిత్వం ఉంటుంది కదా శరీరము ఆత్మ జీవము ప్రాణము కాబట్టి ఇవన్నీ మూడు కలిస్తేనే ఒక మనిషి అన్నట్టు కాబట్టి మూడు కలిసినప్పుడే మనిషిలాగా తయారైపోయి నువ్వు నీ ఆత్మను ప్రభు సమర్పించుకున్నప్పుడే నువ్వు ఆ శారీరకమైన వాటి నుంచి విజయం పొంది ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వగలవు లేకుంటే సాక్ష్యం ఇవ్వలేవు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వలేం మనం సాక్ష్యం కాబట్టి అసలైన సాక్ష్యం మనం ప్రభు గురించి ఇవ్వాల మన గురించి మనం సాక్ష్యం ఇస్తే ఏముంటుంది కాబట్టి తర్వాత ఆయన ఏడు ఇందులో చూడండి మరియు మూడో సమయం సమీపించింది ఈ ప్రవచన వాక్యములు చదువాడు కాబట్టి అందుకే సమయం చాలా తక్కువగా ఉంది దేవుని రాకడం చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంట ఈ ప్రవచన వాక్యాలు చదవాలా వీటన్నిటి మనం ప్రవచన చదవాలా అది గ్రహించాలా మనం అర్థం చేసుకుని ప్రయత్నించాలా ఎందుకంటే దేవుని ఆత్మ మనం సాయం చేస్తాడు ప్రవాని ఆత్మ నింపు ప్రవాణ్ణు నా సాయం చేయ ప్రవా అంటే ఖచ్చితంగా సాయం చేస్తాడు మనకి కాబట్టి చదువువాడును వాటిని విని చూడండి మనం చదవాలా వాటిని వినాలా రాబోయిన ప్రతి వాక్యాన్ని మనం గైకోనాలంట చూడండి మన వి మనం చదవాలా వినాలా గై మూడు విధానాలు అక్కడ ఉన్నాయి మనం అది మనం వినకపోయినా కానీ గై కూడా కష్టమే కాబట్టి చదివి విడిచిపెట్టినా కష్టమే తర్వాత విన్న విని గమున కష్టమే తర్వాత గై కొని కూడా దాన్ని అమలు పరుచుకోపోకుండా కూడా కష్టమే కాబట్టి వీటన్నిటిని ఆ రీతిగా ఉంటేనే ఒకే రీతిగా ఉన్నప్పుడే ఆయన సత్యని మనం చూడగలం అనే విషయం మనం ప్రభు చెప్తుండే ఎందుకంటే ఆరో వచ్చులు మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మహిమయో ప్రభావములు కలుగును నాకు ఆమె ఖలిలియ కాబట్టి పాపపు జీవితం నుంచి మన అందరినీ విడిపించిండు కాబట్టి తర్వాత ఏం చేసిండు ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యం గాను మనమంతా యాజకులు ఆయన రాజ్యానికి యాజకులు మనమంతా ఒక ద్వారపాలకు లాగా అనేకులు ఆయన రాజ్యంలో నడిపించే ద్వారపాలకు ప్రభు మనం తయారు చేసిండు అనేకులు దేవుని మందిరంలో అంటే మన ప్రవ్య మందిరం ఆయనలోకి నడిపించాలా విషయం తర్వాత ఆ రీతికి చేసిండు తర్వాత వ్యవహాన్కు చెప్తున్నక్కడ ఆసియాలో ఏడు సంఘాల గురించి మనం ఆయన మాట్లాడుతున్నక్కడ అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకొని ఆసియాలోని ఏడు సంఘాలే కాదు ప్రపంచమంతా దేవుని సంఘాల గురించి మనం అక్కడ రాయబడుతుంది సంఘము ఏ రీతిగా చివరి కాలంకి వచ్చేవారికి ఏ రీతిగా ఉంటది అనేది అక్కడ యోహన్ భక్తుడు బయలుపరుస్తున్నాడు ఈ కాలంలో కూడా సంఘాలు ఇప్పుడు రీతిగా ఉన్నాయి అని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు మనము ఆ సంఘాలు ఏ రీతిగా స్థిరపరచాలా ఏ రీతిగా సంఘాలను ప్రభుత్వం నడిపించాలా సత్యము నడిపించాలా ఈ రోజు సంఘాలు మనం చూస్తే ఎపేసి సంఘం నుంచి మనం చూస్తే ఎపేసీ సంఘంలో మొట్టమొదట ఆయన దీపస్తంభముల మధ్యలోనుడు ఆయన చూడండి పదకొండు పదమూడు చూస్తే తిరగగా నేను ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభములను మధ్యన మనుషు కుమారుని పోలిన ఒకరి చూచితిని తిని చూడండి ఆయన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకోండి నేను కాబట్టి ఇది మన ప్రభుకు స్వరూపం అన్నట్టు కాబట్టి ఆయన దీపస్తంభముల మధ్యనప్పుడు ఏడు దీపస్తంభముల మధ్యలో ఏడు సువర్ణ దీపస్తంభములు ఆ దీపస్తంభల మధ్యలో ఉండడం మన ప్రభు అంటే మొట్టమొదట సంఘం మధ్యలో ప్రభు మనం చూస్తున్నాం కానీ లవద సంఘంకి వచ్చేవరికి ఆయన సంఘం బయట ఉంటాడు ఈ రోజు సంఘంలో దేవుడు లేడు అంటే మనల్ని కొడతారు చూడండి సంఘంలో నుంచి సంఘం ఏంది ఆయన సంఘంలో ఈ సంఘంలో ప్రభు వాటి మధ్యలో ఉన్నాడు తర్వాత అక్కడ సంఘంలో చూస్తే ప్రభు భయప అది కూడా ఒకటే సంఘం కదా కాకపోతే పేర్లు తేడా అంతే పేర్లు తేడా కానీ దేవుని దిష్టి ఒకటే శరం ఒకటే కాబట్టి అక్కడ బయట ఉన్నాడు ఆయన కాబట్టి మనం ఏ రీతిగా వాళ్ళకి ఇంటర్ఫిట్ చేస్తాం ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం చెప్పాలా ఇలాంటి విషయాలు ఎందుకంటే ఈ మధ్యలో నేను అక్కడ ప్రకటన గంధము మనకి మనకి సునాయసంగా దేవుడు అర్థం చూపిస్తా ఉన్నాడు కేవలం ఆయన కృపనే ఎందుకంటే అవి ముద్దలు విప్పబడి ఆ సీలింగ్స్ ఓపెన్ చేసేసిన ప్రభు మనం వాటిని వెతుక్కొని వాటిని నింపుకోవాలా మన ఉదయంలో వాటిని గురించి బాగా పరిబిద్ది చేసుకోవాలా చేసుకొని క్రైస్తవ సంఘానికి అర్థమయ్యే రీతిగా ప్రకటించాలంటే ఆ స్వీట్ దేవుడు మనకి ఇస్తాడు ఎందుకంటే ప్రకృతి సంగళకి చదువురాణాలు కూడా ఇవి అర్థమవుతున్నాయి కాబట్టి ఎందుకంటే అది దేవుని విధానం అవి ఓపెన్ అయిపోయినాక అది ఆపడానికి మనం ఎవరు మనలో ఓపెన్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఇతరులకు దాన్ని ఓపెన్ చేసేయాల కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే ఆయన ఆ సంఘాల గురించి చెప్తున్నాడు ఈ రోజు క్రైస్తవ సంఘాలు ఎట్లా ఉన్నాయి ఆ సంఘాలు మనం ఏ రీతిగా ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా ఒక దశలో మనం అనేకులు సువార్థ పకడించాలా కాబట్టి మన ప్రభు చెప్తుడు బయట ఒక మందు ఉంది లోపల ఒక మందు ఉంది రెండు మందలు కలవాలన్నాడు కాబట్టి అనిలు కూడా సువార్త చెప్పాలి కదా కాబట్టి బయట ఒక భారం ఉంది లోపల ఒక భారం ఉంది కాబట్టి మనం ఒకటే బారం చూసుకున్న కష్టమే రెండు రెండు భారాలు మనకు అవసరం పౌలు అంటాడు ఇవన్నీ కాక సంఘములు ఇచ్చిన కలదు దిన దినం నాకు అది కలుగుతుందన్నాడు ఆ భారం కలుతుందన్నాడు కాబట్టి సంఘాలు కూడా విచ్చిపెట్టడానికి వీలేదు కదా సువార్త గ్రామాలు మనం ప్రకటిస్తున్నాం బానే ఉంది కానీ సువార్త పొంది కూడా నిర్లక్ష్యంగా జీవిస్తున్న వాటి సంగతి ఏం కావాలా వాళ్ళు అట్నే వదిలేసేయాలన్నా కాబట్టి వాళ్ళ ఆత్మీయ స్థితిలో వాళ్ళు కూడా మెరుగు పొందుకోవాలి కదా సంఘం ఈ రోజు ఎట్లా ఉంది దేవుని కూడా ఎట్లా జీవించాలనేది ఇక్కడ రాయబడితే అది ఏ రీతిగా మనుషులకి మనం అది చెప్పగలం బహు కష్టతరం కదా కానీ ప్రభు మనకు సాయకుడు వాళ్ళకి ఏ రీతిగా ప్రకటించాలనేది ప్రవ్వే మనకు బోధిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఆత్మరూపకం మన హృదయంలో ఉన్నాడు కాబట్టి అందుకు అలాంటి ఆత్మ మనం పొందుకున్నప్పుడు నువ్వు ప్రభులాగా మారిపోతావు నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలా మన జీవితాలు మనం మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా సమర్పించుకోకపోతే మనం ఇంకా శారీరకంగా మనం జీవిస్తే మనం ఇవన్నీ మన చూడలేమంట కాబట్టి నేను చూడండి పంతొమ్మిదో వచ్చినంలో ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ కాగా నీవు యోహన్ ప్రకటన గంధము ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూస్తున్నాం మనం కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని చూడండి నువ్వు చూసిన వాటిని అంటే ఈ మొదటి అధ్యాయం నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు ఆయన ఏం చూస్తున్నాడు సంఘాల గురించి అవన్నీ చూసినాడు తర్వాత ఇంకా జరగబోతున్న యోహోన్ ఇంకా జరగబోతుంది కాబట్టి వీటి వెంట కలుగుబో వాటిని నువ్వు చూసిన వాటిని తర్వాత ఉన్న వాటిని ఇప్పుడు ఉన్న వాటిని నువ్వు చూసిన ఉన్న వా వాటిని తర్వాత ఇప్పుడు ఉన్న వాటిని తర్వాత వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రములకు ఇచ్చిన మర్మమును ఆ ఏడు దీపస్తంభములకు ఇచ్చిన సంగతి రాయమునడు అక్కడ చూడండి ఏడు దీపస్తంభములు అంటే ఏంది ఏడు నక్షత్రములు అంటే ఏంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక కీలాగా మనకు దేవుడు ఇచ్చింది అక్కడ మర్మములు అంటే ఆ ఏడు దీప ఆ సువర్ణ దీపస్తంభముల సంగతి రాయమన్నప్పుడు ఆ ఏడు నక్షత్రం ఏడు సంఘాలకు దూతలు దూతలు అని కదా ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘాలను ఉంది గురించి చెప్తున్నాడు దూతల గురించి చెప్తున్నాడు అంటే దూతలు ఆ ఏడు నక్షత్రాలన్నా ఏడు దీపస్తంభములన్నా కూడా సంఘాలకే సాదృషం దేవుని ఏడు ఆత్మలన్నా కూడా సంఘానికి సాదుష్యం ఆయన ఏడు ఆత్మలు అన్నటి సంఘానికి సాదేశం ఇవన్నీ అంటే మనమంతా కూడా ఆయన ఆత్మనే కదా మనం అంతా కూడా కాబట్టి ప్రతి సంఘము ఆయన ఆత్మనే కాబట్టి ఎందుకు అది మనం అట్లా చేసుకొని మనుషులకి జాగ్రత్తగా ఈ ప్రకటన కింద మనం ప్రకటించాల నాకు దేవుడు అదే చూపించిండు నాకు కొంతకాలం కింద చూపించను కానీ నేను నిర్లక్ష్యం చేసినాను కాబట్టి ఎందుకంటే దానికి వేరే వేరే విధానం ఉంది ఉన్నింది కానీ అది నేను అది అర్థం చేసుకోకుండా నేను ఆ రీతిగా నేను చేయలేకపోయినాను ఎవరు ఏదో అన్నారని కాబట్టి మనం ప్రకటించాలా భయపడేది లేదు కాంప్రమైజ్ అయితే లేదు జాగ్రత్తగా మనం వీటిని అర్థం చేసుకోలే జాగ్రత్తగా ధ్యానించి ఇది ఏ రీతిగా నేను అర్థం చేసుకోవాలా ప్రభావ అనేది ప్రభు మనం చెప్పిస్తాం ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రకటన గంధం ఒకటం నుంచి ధ్యానించినాం కొంతమంది ఉండరు ఉన్న లేరు అనుకుంటే కొంతమంది స్టార్టింగ్ లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేసింది ప్రకటన గంధం కాబట్టి మనం వీటన్నిటిని జాగ్రత్తగా రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంటున్నాము వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆత్మీయ సత్య లేదు వాటిని జాగ్రత్తగా అర్థం చేసి ఏ రీతిగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అది మనం ఇంటర్ఫిట్ చేయాలా కాబట్టి అది అలాంటి స్పిరిట్ అలాంటి ఆత్మ ద్రవ్యం మనకు ఆ సమయంను బట్టి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఏడు దీపస్తం ఏడు నక్షత్రం అంటే గురించి చెప్తున్నా ఇక్కడ ఏం జరుగుతుంది సంఘాలకి ఈరోజు ఏం జరగబోతుంది సంఘాలకి ఈరోజు అనేది మనం చెప్పాలా మనుషులకి చదువు రాకపోయినా సరే వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలా నువ్వు ఆత్మ దేవుడికి ఇస్తాడు పేతులకు చదువు రాదానికి మొరటవాడు యుద్ధలేని పాములని వాళ్ళు చెప్పిందో అక్కడ అయినా కానీ ఈ ప్రవచనం వరం పొందుకొని ఏవేళ ప్రవచనం జ్ఞాపకం చేయలేదా పేతులకు అర్థమైందా ఆత్మ ఎప్పుడైతే ఆయన మీద పడిందో అప్పుడు ఆయన దాని సేవ జీతమే మారిపోయింది శిష్యులందరూ అంత సేవ వేరే అపోస్తుల కారం స్టార్ట్ అయిందించిన సేవ వేరే సువార్తలు సేవ వేరే కాబట్టి మన సేవ ఒకవేళ అపోస్తుల కార్యం ముందు సువార్తలైన సేవలాగా ఉందేమో ఈరోజు నువ్వు అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం నుంచి సేవ ఏ రీతిగా చేసిండ్రో ఆ సేవకు మన అంటే ఒక దశ ఒక దశ ఎదుగుతున్నారు వాళ్ళు అక్కడ దేవుడు అట్లనే చేస్తారు కాబట్టి ఇప్పుడు మన ఏ స్టేజ్ లో ఉన్నాం చూడండి విశ్వాసం లేని ఎంతకాలం నేను మీతో ఉండాలా ఎంత అనే తరంలో అట్లా ఉన్నామా లేకుంటే ధైర్యంగా ఆయన ప్రవచనాలు చెప్పి సువార్త ప్రకటించి అనేకుల్ని ప్రభుత్వంతో నడిపించాలా వాక్యం చెప్తే ఎట్లాంటి కంటిన్యూడ్ అయినా సరే మారాల్సిందే ఎందుకంటే వాళ్ళు పొందుకున్నారు అలాంటి అభిషేకం పేతురు ప్రసంగం ఇస్తే మూడు వేల మంది ఒక్కదినో రక్షణ పొందిరంటే అది మామూలుష్యం కాదే ఎలాంటి ఎలాంటి వాక్యము అలాంటి ఎలాంటి వాక్కులు ఆయన నుంచి బయలుదేరి దేవుడు ఏ రీతిగా ఆ చదువులైన ఆయన అతన్ని ఏ రీతిగా దేవుని ఆత్మ లీడ్ చేసిండు అందుకు మనకు పరిశుధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం మనకి కాబట్టి ఆ లీడ్ ఏ రీతిగా పేతులు దేవుని ఆత్మ నడిపించిందో ప్రవచనల్ జ్ఞాపకం చేసిండో అయ్యలారా రక్షణ పొందట మేము ఏం చేయాలన్నాడు ఒకటే మాట అడిగిన వాళ్ళు రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలంటే అప్పుడు విన్న వాళ్ళు అప్పుడు పాప క్షమాపణ మీకు కావాలి కాబట్టి పతివాడు ఏసు క్రీస్తనాంలో బాపసం పొందమాడు కాబట్టి మనం ఎక్కడ సరే ఏసు క్రీస్తంలోనే మనం బాప్యసం ఇవ్వాలా అది ఏ రీతిగా మనుషులు అడుగుతారు అట్లెట్ట మార్కు సువార్తలు ఎట్లా కదా మత్తాయ సువార్తలు రాస్తుంది కదా అవును రాస్తుంది తండ్రి యొక్క కుమార్ని యొక్క నామంలోని కనడం నామంలోని చెప్పలే ఒకటే నామం అదే ఏసు క్రీస్తనామంలో అర్థం చేసుకునే శిష్యులంతా ఏసు క్రీస్తనామంలోనే బాప్సం ఇచ్చండు ఏసు క్రీస్తనామంలోని ప్రార్థన చేసిండు సమస్తము ఆయన నామంలోని చేసిండు వాళ్ళు అన్నిటికీ నా ఆయన నామం వాడతారు బాప్తిసంకి వచ్చే ఆ రీతిగా ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ళకి అది ఎవరు ఇంటర్ఫీర్ చేయాలా సంఘాలు ఈరోజు ఆ రీతిగా ఉంటే మరి దేవుడు యోహాన్ భక్తుడు చూపిస్తాడు ఇప్పుడు యోహాన్ లేడు నువ్వు నేను ఉన్నాము మరి మనకు చూపిస్తుంది దేవుడు ఏ రీతిగా సంఘాన్ని స్థిరపరచాలని కాబట్టి వాళ్ళు చూచిండు ఆ చిహ్న ఇప్పుడు ఆ చిహ్నాలు మనం అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ప్రకటించాలా సంఘాన్ని సిద్ధపరచాలా అని ఇల్లుకు కూడా సువార్త చెప్పాలా రెండు భారాలు దేవుడు మనకి ఇచ్చిండు రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకొని పోవాలా కదా కాబట్టి ఆయన చూసి చెప్తుండడు అక్కడ వాటి విన్న వాటిని కన్న వాటిని వాటి వెంట జరిగే వాటి మనము ఆయనకు మనం ప్రకటించాలంట చూడండి కాబట్టి ఆయన పద్మాసి దీపంలో ఉన్న ఏం జరుగుతుందన్నప్పుడు అక్కడ ఎన్నో విషయాలు అక్కడ చూడగలుగుతున్నాడు ఆయన భక్తులు ఏ రీతిగా ఆయన కొరకు సాక్ష్యం ఏ రీతిగా ఆయన ఉన్నాడు ఏ రీతిగా వాళ్ళు వాళ్ళ జీవితాలు ప్రభు కొరకు త్యాగం చేస్తున్నారు అనేది ఇస్తున్నాడు అక్కడ ప్రాణ గ్రంథం ఆరు తొమ్మిదిలో ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము చూసిన ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని చూడండి ఇవన్నీ వ్యోహన్ భక్తుడికి ఎందుకు చూపించాలా పురాత కాలమైన భక్తులు ప్రవక్తలు వాళ్ళు దేవుని కొరకు అర్థసాక్షులైన వాళ్ళని వ్యూహాన్ భక్తుడికి ఎందుకు చూపించాలా అంటే ఆయన ఆయన కొరకు ఎంతగా జీవితాలు త్యాగం చేస్తున్నారు అంకితం చేసుకొని సేవ చేసినారు వాళ్ళు ఈ అని అక్కడ చూపిస్తున్నారు అక్కడ సంఘాల ఏ రీతి అన్ని చూపిస్తున్నాడు అక్కడ ప్రతి ఒక్కటి ఆయనకు బయలుపరుస్తున్నాడు తర్వాత సేవకుల గురించి చూపిస్తున్నాడు అక్కడ వాళ్ళు వధింపబడ్డారు ఆయన కొరకు రంపాలతో కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు చంపినారు లోకం వాళ్ళు అంత భయంకరంగా ప్రభు కొరకు త్యాగం చేసుకొని జీవించినారు ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే వాళ్ళు ఆయన ఆత్మతో నింపబడరో ఎప్పుడైతే ఆ అభిషేకం పొందుకున్నారో ఆ అభిషేకం వాళ్ళ హృదయంలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ బలంగా మీదకి వచ్చినప్పుడు ప్రాణాలు కూడా లెక్క వాళ్ళు అంతగా ఈడ్చిన కానీ లేసొచ్చి మరిసూ ఎదురెక్కి మరిసు వాత వాళ్ళు శ్రమలకు ఎదురుపోయినారు వాళ్ళు శ్రమకి ఎదురుపోయినారు వాళ్ళు మనం పోతామా ఎదురు ఎదురు పోవాలా ఇక అన్ని మనకు శ్రమలే ఉంటాయి ఈ ఈ కాలంలో బహు విశేషంగా కాని పత్తి శ్రమ అది ఏ రూపకంగా రావచ్చు కానీ పత్తి దానికి నువ్వు ఎదురెళ్ళాలా నిన్ను చూస్తేనే సమస్య భయపడాలా ఒక విషయం మనం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒకటే ఒక విషయం ఏంటంటే దేవుడు ఐగు దేశాల నుంచి ఇస్రాయిల్ ప్రజలు నడిపించేటప్పుడు ఏం జరిగిందన్నది మనం అర్థం చేసుకోవాలా ఆయన నడిపించిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత పరోస్ అయిన్యం ఏం చేస్తారు మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది మనకు తెలిసే స్టోరీ అంతా కానీ ఎక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలనే విషయం అర్థం చేసుకోవాలా ఆయన వాళ్ళ ముందు మోస నడిపిస్తూ ఉంటే తర్వాత ఏం జరిగింది ఎర్ర సముద్రం వచ్చింది వెనక శక్తులు వెంటాడుతున్నారు ముందు సముద్రం ఉంది మధ్యలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలా ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఏం చేస్తాం ఇప్పుడు చూడండి ఎర్ర సముద్రం పాయలు చేయటం అంటే అది అది జరిగింది అది ఆధారం మనకి మన విశ్వాసం మన మన పితరుల కాలంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా ఆ టైంలో మోసం మీద ఎంతమంది గొనిగుంటారు సరిగి ఉంటారు చూడండి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నీ నీ నీ మధ్యలోనే గొనుగుతూ ఉంటారు నీ మధ్యలోనే సరిగుతూ ఉంటారు వాటన్నిటిని నువ్వు పట్టించుకోవద్దు ముందు నీ ప్రభునడు వెనక సైతానుడు వాడు నువ్వు వెనక చూస్తావా ముందు చూస్తావా ఎర సముద్రం ముందుంది పర్లేదు నువ్వు ప్రార్థన చేస్తే అది అది చీలిపోవాల్సి సముద్రం అది అది జరిగింది అది నిజంగా జరిగింది ఇప్పుడు ప్రకృతి సంబంధంగా మనం ఎట్లా అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా ఎట్లా అర్థం చేసుకుంటాం ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం వంటి కూడా పాయలు కావాల్సిందే అది ఆరిని నెలగా మారాల్సిందే ఆ ఫేత్ మనకుందా వాళ్ళు చేసిన ప్రవక్తలు చేసిన అరైతే అంటే మరి నువ్వెవరు వాళ్ళు ఉన్న ఆత్మ నీలో ఆత్మ ఒకటే కదా వాళ్ళు నడిపించిన ఆత్మ ఈరోజు నీలో నాలో ఉన్న ఆత్మ ఒక్కటే కదా ఇన్ని లేవు కదా కాబట్టి అలాంటి స్పిరిట్ అలాంటి ఆత్మ వాళ్ళు పొందుకున్నారు కాబట్టే అంత శ్రమలు జయించగలి దేవుని రాజ్యం స్థాపించిన శిష్యుడు ప్రవక్తులు కూడా అంతే కాబట్టి ఈ చివరి ఈ చివరి దసరా మూడోసారి మన చివరి కాలంలో మనం కూడా అలాంటి పరిస్థితులు నువ్వు నువ్వు పాయలు చేయాలా చనిపోయిన వాళ్ళని కూడా నువ్వు తిరిగి లేపాలా ఇతురు వస్తూ ఉంటే ఎంతో తీసుకొచ్చి కుప్పలు పడేసి దగ్గర ఆయన నీడలోనే రోగులు స్వస్థత పొందిండ్రా లేదా ఆయన వస్తుండేనే రోగులు స్వస్థత పొందిండ్రు అలాంటి పవర్ ఆ నీడన్నప్పుడు దేవుడు ఆయనలో ఉన్నాడు దేవుడు ఆయన ఆయన యొక్క స్వరూపం ఆయన యొక్క ప్రసన్నత వాళ్ళని తాకినప్పుడు స్వస్థత పొందినారు పేతు నీళ్ళలో తాకితే స్వస్థత రాలి అక్కడ దేవుని ఆత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన నీడలాగా పడిపోతే వాళ్ళు స్వస్థత పొందినట్టు మనం చూస్తూ ఉంటాం అలాంటి కార్యాలు వాళ్ళు చేయగలనరు ఈ చివరి కాలంలో వాటికి మించి మనం దేవుడు చేస్తాడు మనం నడిపిస్తున్నారు ఎందుకంటే ఇది ఎండు టైం కాబట్టి ఆదిమ సంఘంలో ఆరంభంలోనే అలాంటి గొప్ప పరిచయ చేస్తే ఈ చివరి టైంలో ఉన్న మనము ఇంకా ఎంత పరిచయ ఇది లాస్ట్ అవకాశం చూడండి లాస్ట్ వచ్చే అవకాశమే చాలా గొప్పది తెలుసా మీకు చివరి అవకాశం చాలా గొప్పది అది మనం వినియోగించుకుంటే బహు విశేషమైన స్వార్త చేయగలం ఆ ఫేత్ లో మనం పోవాల అనుమానాలు ఉండొద్దు మనకి ఎన్ని సరే మనకు అనుమానం ఉండొద్దు భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ప్రతి దశలో మనం ఆయన గురించి మన సాక్ష్యం ఇవ్వాలా తంగాలను మనం సిద్ధపరచాలా చూడండి తర్వాత పదిహేడవ వచ్చినం యహోన్స్ ప్రకటన గ్రంథం పన్నెండో ఉదయం పదిహేడవ వచ్చినంలో అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రం తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనుచు ఏసుని గుర్చి సాక్ష్యం ఇచ్చిన ఉన్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై సముద్ర బయలు సముద్ర తీరం నిలిచాను కాబట్టి మనకి యుద్ధం ఉంది కదా ఆయన ఆజ్ఞను గైకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు గైకొన్ని ఉంటే చూడండి ఆమె సంతానం అప్పుడు సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మనం చూస్తాం అక్కడ కాబట్టి ఆ స్త్రీ లక్షాన్ని నలభై నాలుగు కాబట్టి ఆ స్త్రీ సంతానం అంటే గొప్ప జనం కదా ఆమె కంటుంది గొప్ప జనాన్ని ఏసు ప్రభుని వాళ్ళ హృదయంలో ప్రసవిస్తుంది మనం కూడా ప్రసవించే స్త్రీలాగా మనం ప్రసవించాలా అనేక జీవితాల్లో ఏసు ప్రభుని ప్రసవించాలా క్రీస్తు గలతిల్లాసిన పత్తిలో పౌలంటాడు నేను నేకు మీకు మీరు ఏ రీతిగా మీరు ఆ రీతిగా మోసపోయినారు క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడవరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నాడు అంటే ఆయన స్వరూపం పోగొట్టుకున్నారు ఆయన స్వరూపము పోగొట్టుకుంటే మళ్ళా స్వరూపం రావాలంటే ఆయన నేను ప్రసవ ప్రసవ పడాలంటాడు మళ్ళా మిమ్మల్ని మీకు చూడండి ఆయన ఎంతగా పోలుస్తున్నాడు ప్రసవ అంటే ఒక శిశువు కడుపులో తొమ్మిది నెలలు మోసి ఆ తల్లి ఎంతగా గర్భం ధరించి మొదలుకొని పిండం ఏర్పడిన దాని నుంచి కనేంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటుంది ఆ శిశువు గురించి సృష్టిలో అంత జాగ్రత్త నా ఎక్కడ ఎక్కడ ఉండదేమో అనుకుంటా నేనైతే చూడండి బహుశా ఎక్కడ కూడా ఉండదు అది అంత జాగ్రత్త నువ్వు డబ్బు మీద ఉండదు నీ ఏది ఉండదు నీ మీద కానీ శిశువు ఎప్పుడైతే కడుపులో ఉంటారో ఆ శిశువు గురించి ఆ తల్లి ఎంత జాగ్రత్త పడతాయంటే చనిపోయే అది అది ఆ భూమి మీద ఆ శిశువు పడేంత వరకు జన్మించేంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటుంది పనుకునేటప్పుడు కానీ లేచేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ పత్తి దశలో జాగ్రత్తగా ఉంటుంది ఆ శిశువు ఆ జన్మించాలంటే ఎంతో వేదన ప్రసవేదన పడుతుంది అంత ప్రసవేదన పడుతుంది చూడండి కాబట్టి ఆ ప్రసవేదన పడినప్పుడే ఆ శిశువు జన్మించినప్పుడు ఎంత సంతోషం తల్లి ఆమెకున్న బాధ వేదన అంత మొత్తం మర్చిపోతుంది ఆ శిశువుని చూడగానే చూడండి అందుకే మనం శ్రమల్లో ఉన్నప్పుడే ప్రసవించ శ్రమలో ఉంటేనే నువ్వు ప్రసవించగలవు ఏశప్రభులు నువ్వు శ్రమలో పొందకుంటే మనం ప్రసవించలేవు ప్రసవించే స్త్రీలాగా మనం ఉండాలా ఆత్మీయ దశలో అర్థం చేసుకోవాలా కాబట్టి మనము ఆ స్త్రీలాగా ప్రసవి ప్రసవించాలా కాబట్టి ప్రసవించినప్పుడు ఏం జరుగుతుంది ఆ శిశువు భూమి మీద పడగానే అప్పుడు ఏం చేస్తుంది ఆ తల్లి ఎంతగానో సంతోషిస్తుంది కానీ భూమి మీద పడ్డప్పుడు సైతాన్ని ఏం చేస్తుంది కాసుకొని రెడీగా ఉంది ఆ శిశువును మింగాలని చూడండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మన మనకున్న ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు ఎలాంటి యుద్ధం మనకున్నప్పుడు నువ్వు ఎలాగ ఏ రీతిగా మనం నిలబడగలం వాడు ను ను నువ్వు ప్రసవించే ఆ బిడల్ని ఆ పిల్లల్ని సంఘాన్ని నువ్వు ప్రసవిస్తున్నప్పుడు ఆయన ప్రసవించిన కదా సంఘాన్ని ఆత్మీయ దశలో మనం కూడా అనేక జీతాలు ప్రభువుని ప్రసవిస్తున్నాం ఆయన నేను అనేక జీతాలలో వెలుగును తీసుకొస్తున్నాం కానీ నువ్వు ప్రసవిస్తున్నప్పుడు నీ సంఘాన్ని వాడు కొట్టాలని వాడి మింగాలని వాడు పొంచినప్పుడు నువ్వే మనం మనం ఏ రీతిగా మనం రియాక్ట్ అవుతాం కాబట్టి ప్రతి దినం మనకి యుద్ధం ఉందే ఉంది కదా కోడిపిల్ల ఉంటుంది కోడిపిల్ల పిల్లలు అంటది అది పొడిపిల్ల పిల్లగా అంటే ఆ పిల్లలు ఏం చేస్తే జాగ్రత్తగా ఆ రెక్కల కింద దాచుకుంటుంది అది దాచుకున్నప్పుడు గద్ద వస్తున్నప్పుడు అది చూడడానికి అది చూస్తే చూసినప్పుడు వాటిని జాగ్రత్తగా ఆ పిల్లలన్నీ దాని దగ్గరికి వస్తాయి అది అది పోయేంత వరకు ఆ రెక్కలు ఓపెన్ చేయదు మొత్తాన్ని దాచుకుంటుంది అది ఆ రెక్కల కిందకి కానీ కొన్ని పిల్లలు ఏం చేస్తాయి అంటే బయటకు వచ్చేస్తాయి అప్పుడు గద్దొచ్చి తను కొంటూ చూడండి కాబట్టి ఆ పిల్లలు దేవుని రెక్కల కింద నుంచి బయటకు పోతే ఏంటి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఖచ్చితంగా శ్రమలే కాబట్టి అందరూ ఆయన రెక్కల కిందకు రావాలా అందరూ ఆయన సన్నిధికి రావాలనేదే దేవుని ప్రణాళిక ఆయన రెక్కల కింద వస్తే నీకు సురక్షితం నీకు ఆశ్రయం ఇప్పుడు ఆయన రెక్కల కింద లేరు వాళ్ళు ఎందుకంటే ఆయన లేడు కదా ఆయన ఉంటే ఎపేసి సంఘంలో ఉన్నడైనా లవదేక సంఘంకి వచ్చేవరికి బయట ఉన్నడైనా తలుపు దొరుకుతున్నా అయినగా తలుపు దొరుకుతున్నా రావాలని కానీ అవకాశం ఇస్తలేదు ఎట్లా మనం ఇంటర్ప్రిట్ చేస్తాం ఈ వాక్యం కాబట్టి అలాంటి మొరటోళ్ళు సదురాని వాళ్ళు ఉంటారు ఊళ్ళలో చర్చెస్లో మరి వాళ్ళకి ఎట్లా మనం చెప్పాలా గందం అంటే ప్రభు చెప్పిండు నువ్వు కాదు కదా చెప్పేది నేను కదా మాట్లాడేది ఆయన ఆత్మ కదా పరిశుదాత్మ కదా పరిశుదాత్మ తప్ప మనకి ఎవరు మాట్లాడతారు చెప్పండి ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయనే మాట్లాడుతూ ఉంటాడు కదా ఆయన ఆయన మన హృదయంలో ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా ఖాళీ మనం నిలబడతాం అంతే నరపుత్రుడా లేచి నిలబడమన్నాడు మన నీతో మాట్లాడుతానాడు ఆయన మాట్లాడమని చెప్పిండ దేవుడు కదా మనతో మాట్లాడేది కానీ మనం నిలబడాలా అందుకు మనం ధైర్యంగా సాక్షి ఉండడానికి నిలబడాల ఎప్పుడది నిలబడతాం తెలుసా ఆయన ఆత్మతో మనం సంపూర్ణంగా నింపబడినప్పుడే సంపూర్ణ మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడే శిష్యులు ఆ రీతి సమర్పించుకొని గొప్ప సేవ చేసినారు కాబట్టి ఈ చివరి కాలంలో ఉన్న మనం కూడా ఆ రీతిగానే మనం చూడాలా సరే వాక్యాన్ని ముగిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ చూడండి తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం మనం అక్కడ చూడండి కాబట్టి ఇక్కడ పౌలు చూడండి పౌలు చెప్తుండే ఇక్కడ గల కొరంది లక్షణ పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చూడండి సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను మీరు ఐశ్వర్యవంతులు అయితే కాబట్టి సమస్త ఉపదేశంలో సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలోను ఐశ్వర్వంతులు కావాలంట ఈరోజు ప్రభునందు ఈ లోకంలో ఐశ్వర్యవంతులు అవుతున్నారు కానీ ఆయన జ్ఞానంలో మనం ఐశ్వర్యవంతులు కావాలా ఆయన ఉపదేశంలో మనం ఐశ్వర్యవంతులు కావాలా ఆయన వాక్యంలో మన ఐశ్వర్యవంతులు కావాలా అలాంటి ఆత్మ మనకు దేవుడు మనకి ఇవ్వాల ఆ రీతిగా మనం ఉన్నప్పుడే మనం ప్రభు కొరకు మనం జీవించగలం చూడండి కాబట్టి ఇక్కడ రెండో అధ్యాయంలో సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాచకాతుర్యంతో కానీ జ్ఞాన తీసేతో కానీ దేవుని మార్గం మీకు ప్రకటించవచ్చేవాడిని కాదు నా సొంత తలంపులు సొంత జ్ఞానంతో నేను ఏం అక్కడ కాబట్టి పత్తిది దేవుడే మనతో మాట్లాడతాడు అనేది మనకు ధైర్యం అన్నట్టు కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా ఆ రీతిగానే మనం ముందుకు పోవాలా ప్రతి ఒక్కరిని ప్రభులు మనం సంపూర్ణంగా వాళ్ళ హృదయాల్లో మీద దేవుని వాక్యం రాయాలా చూడండి దేవుని వాక్యం రాయకపోతే వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ రాసిందా లేదా పేతురు పేతురు పేతురు ఏం చేసింది ఆ మూడు మందికి సువార్త అక్కడ ఉన్న వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తే వాళ్ళ హృదయాల్లో పొడవబడిన వాక్యం అక్కడ ఫ్రూట్ నోట్స్ లో నోచుకంటే కింద ఫ్రూట్ నోట్స్లో తీస్తే పొడవబడి వాళ్ళ హృదయాల్లో పొడవబడింది అంటే ఏదో తగులుతుందా వాళ్ళ హృదయానికి వాళ్ళ హృదయానికి తగిలింది అది వాళ్ళ హృదయానికి తగిలినప్పుడే అప్పుడు వాళ్ళకు మార్పు కలిగింది అక్కడ అప్పుడు అన్నారు వాళ్ళు రక్షణ పొంతుటకు మేము ఏం చేయాలయ్యా అని అప్పుడు అడిగింది వాళ్ళు అయితే అది ఎప్పుడు ఎట్లా సాధ్యం అన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు ప్రభుని చూడగలిగినారు వాళ్ళు పేతురు ప్రకటించిన ఆ సువార్త ఆయన వాక్యము విన్నప్పుడు వాళ్ళకి ఎట్లా మార్పు కలిగింది వాళ్ళ హృదయము ఎట్లా మారిపోయింది ప్రభుని చూడగలిగినారా లేదా ఆయన వాక్యం చూసి ఈయన దేవుడు నిజమైన దేవుడు ఇది ఇది సత్యమైన వాక్యం వాళ్ళు స్వీకరించగలిగినారా లేదా ఒకసారి చూద్దాం ఏపు గ్రంథంలో ఏపు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో చూడండి మనుషుల హృదయాల్లో మనం ఏం చేయాలా అనేది ఇక్కడ రాయబడింది చూడండి ఇరవై మూడు వచ్చినాం అధ్యాయం ఇరవై మూడు నా మాటలు రాయవల్లనని నేను ఎంతో కోరుచున్నాను కాబట్టి అవి గ్రంథములో రాయబడవల్లని నేను ఎంతో కోరుచున్నాను చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకొని నా మాటలు రాయవల్లని నేను ఎంతో కోరుచున్నాను అన్నప్పుడు ఎక్కడ రాస్తారు ఏవు చెప్తున్నా అక్కడ ఏవుకు తన స్నేహితులందరూ పాయింట్ అవుట్ చేస్తుంది అక్కడ ఆయన్ని నీకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది నీకు ఎందుకు ఈ బాధ అన్ని చెప్తున్నాడు కానీ ఆయన ఎన్ని చెప్పినా కానీ ఒక దశలో మన స్నేహితులే మన ఇరుగు పరివాళ్ళే మనం పొడుస్తూ ఉంటారు ఎన్ని పొడిచినా కానీ నీకు దెబ్బ తగలదు నువ్వు నొచ్చుకోవద్దు నువ్వు ఆల్రెడీ చనిపోయిన వాడు ఆల్రెడీ నువ్వు ఆత్మలో జీవించేవాడు బతుకుతుందని నేను కాదు క్రీస్తు స్థానాల్లో భక్తులను పాట పాడుతూ ఉంటావు ఎవరు ఎన్ని పొడిచినా కానీ వీటితో పొడిచినా కానీ నీకు సురుగు తగలద్దు మనకు సురుగు తగలుతుందంటే ఇంకా నువ్వు శరీరంగా ఉన్నట్టే నువ్వు ఇంకా చావలేదు చెరికం కావాలి ఆత్మలో ఇంకా నువ్వు జీవి పరిపక్వం చెందలేదు అన్నట్టు కాబట్టి ఇక్కడ రాస్తుంది నా మాటలు రాయవాలని నేను ఎంతో కోరుచున్నాను ఎక్కడ రాయాలా అవి గ్రంథంలో ఎంతో కూర్చున్నా అంటే ఆయన మాటలు గ్రంథంలో రాయాలని కాబట్టి గ్రంథం అంటే ఏంది గ్రంథపు చుట్టలో నేను ఉన్నానని అడుగు దావిధరాజు మనమంతా గ్రంథంలో వాళ్ళే ఉన్నాం కదా గ్రంథ వాగ్దములని మనవే అంటే మనుషుల హృదయాల్లో రాయాలా ఆ మాటలు మనుషుల హృదయాల్లో రాయాలా ఎట్లా రాయాలా అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిల్వలని నేను ఎంతో కోరుచున్నానండి హలో లుయా చూడండి మనుషుల హృదయాలు ఎట్లా ఉన్నానంట పోగరుతో పోగరంటే ఒక రాయి రాయి మీద రాతి మీద మన ప్రభు రాసిన రాతి పలకల మీద ఆయన హస్తాలతో రాసింది ఆయన ఆయన అగ్ని అగ్నితో రాయి రాసింది ఆయన అక్కడ మోసే వచ్చిన సినాయి పర్వతం మీద పది అగ్నిలు కానీ ఇక్కడ ఇక్కడ ఏముంది అక్కడ ఇనుప పోగొరతో బండ మీద చెక్కబడి సీసమ్తో నింపబడిన నిత్యం నిలబడాలని అంటే ఇనుప పోగొరత చెక్కబడిన మన హృదయాల్లో ఎట్లా రాయబడాలంటే మన హృదయాలు రాబడాలంట పోగొరతో అంటే అది ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక పేపర్ మీద రాసినాం అనుకో ఒక పెన్ను మీద రాసినాం అనుకో ఒక ఏదన్నా తోలు మీద రాసిననుకో పోతాయి కానీ బండ మీద నువ్వు చెక్కితే ఆ పేరు నువ్వు ఎన్ని కాలాలు పోయినా అది అట్లనే ఉండదు తుడిపదు వానబడి ఏమన్నా కానీ అది కనిపిస్తే ఉంటది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చూడండి బండలాంటి హృదయాల మీద దేవుని వాక్యం రాయాలా మెత్తని హృదయం లాగా మారిపోతుంది చూడండి వాళ్ళ హృదయాలు మారినయా చూడండి మూర్ఖులకు తరంలోకి వేరైపోతే అంతవరకు మూర్ఖలాగా ఉన్నారు వాళ్ళు మూర్ఖ ఉన్నారు వాళ్ళు కానీ ఎప్పుడైతే పేతుడు వాళ్ళకు వాక్యాన్ని ప్రకటించిండో అప్పుడు వాళ్ళు ఆ మూర్ఖ తరమే వాటించి వేరైపోయి మంది రక్షణ పొందినారు ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ తెలియదు కానీ మూడు మంది ప్రభుని ప్రభు వాళ్ళ చీతాలు ప్రభుకు సమర్పించుకున్నారు వాళ్ళు ఎంతగా పేతురు చెప్పండి అలా చూడండి అందుకే ఆ ప్రాక్టీస్ మనం చేయాల ప్రభావ అలాంటి స్పిరిట్ నాకు ఈ ప్రాభ అలాంటి ఆత్మ నాకు ఈ ప్రాభ ఆ రీతిని నడిపించండి కాబట్టి వాళ్ళకి ఏ రీతికి చెప్తే వాళ్ళు వింటారు ప్రావా పేతురు ఏ రీతికి చెప్పిండో ప్రభా పేతురు ఏ రీతికి చెప్తే ఆ మూర్ఖులైన వాళ్ళు వేరైపోయి రక్షణ పొందిండే ప్రావా అది మామూలు విషయం కాదు కదా పిలిపి రక్షణ పత్రికలో పావులు మీరు మూర్ఖులకు జనుల మధ్య జీవ వాక్యము పట్టుకున్న జ్యోతుల వల్లే ఉన్నారంటూ పిలుపు రాసిన పత్రికలో ఒకటాధ్యయంలో ఉంటుంది చూడండి కాబట్టి ఇప్పుడు మూర్ఖులైన జనుల మధ్య నువ్వు వాక్యం పట్టుకున్న వెలుగులాగా నువ్వు కనిపిస్తే ఆ మూర్ఖులందరూ ఏం చేస్తారంటే ఆ తరం నుంచి వేరైపోయి ప్రభు రక్షణ ఉంటారు వాళ్ళ హృదయాల్లో నువ్వు ఆయన వాక్యం రాయాలి ఎట్ట బండలాంటి హృదయాల్లో నువ్వు పోగర్తో రాయాలా ఆ బండలాంటి హృదయము లోకి వాక్యం పోతే అది మెత్తని హృదయం అయిపోతుంది అది నువ్వు రాయాలని చెప్తున్నా అక్కడ చూడండి అవి గ్రంథంలో రాసుకుంటే కాదు మన హృదయాల్లో రాసుకు ఇతర హృదయాల్లో కూడా మనం రాయాల అవి ఇనుప పొగరుతూ బండ మీద చెక్కబడింది పొగరుతంటే ఇనుప దాని పొగరుతూ చెక్కబడి సీసముతో నింపబడి సీసం అంటే ఏంటంటే మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు సీసం అంటే గాజు లాంటిది మెరుస్తూ నిత్యం నిలబడవాలని ఎంతో కూర్చున్నాం అది ఎప్పుడు మెరుస్తా అంట ఆ బండలాంటి హృదయం మీద ఆయన వాక్యం రాస్తే సీసం అది మారిపోతుంది దగదగ మెరుస్తూ ఉంటుందంట చూడండి ఎంత గొప్పగా చెప్తున్నా ఆయన ప్రభులు ఎట్లా ఉన్నాడు అనే విషయం అక్కడ చెప్తుడు ఈ చివరి కాలం ఉండడం మన కలిస్తవ సంఘము ప్రభులు ఎట్లా జీవించాలా అనేది ఇక్కడ రాయబడుతుంది మనం ఏ రీతిగా చెప్తే వాళ్ళు ఆ రీతిగా ప్రభు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు చూడండి అయితే ఇరవై ఐదో వచ్చినాం ఏబు గ్రంథం అధ్యాయం ఇరవై ఐదో అయితే నా విమోచకుడు సజీవుడు అని ఆయన సజీవుడు కదా మన విమోచకుడు సజీవుడు అయినా ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుతున్నాను ఆయన తిరిగి వస్తాడు ఆయన ఉన్నాడా లేదు ఇప్పుడు ఆయన రెండో రాకలు వస్తాడు అందరం తీసుకొని కానీ ఇప్పుడు మన మధ్య ఉన్నాడా లేదా ఆ మన మధ్య ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మన మధ్య ఉన్నాడు ఆత్మరూపం మన హృదయంలో ఉన్నాడు మనం ఆరాధన చేస్తుంటే మన మధ్య సంచరిస్తున్నాడు ఆయన మన మధ్యనే సంచరిస్తున్నాడు కానీ మన ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేస్తారో ఆయన పూర్ణ హృదయంతో సమర్పించుకొని ఉంటారో వాళ్ళ మధ్య ఉండి ఆయన వాళ్ళ చేసే ఆరాధనకు ఆయన సింహాసనం వేసుకొని ఆయన మహిమబంతో ఉంటాడు కాబట్టి క్రైస్త ఎపేసి సంఘంలో ఆయన మహిమ బంతునుడు మధ్యలో ఉనుడు ఏడు ద్వీపస్తములు మధ్యలో సంచరించి ఆయన చివరికి వచ్చేవరికి ఆ సంఘం బయట కాబట్టి ఆయన సంఘం లోపల ఉండాల్సింది బయట ఉంటే ఎవరికి పాటలు పడుతున్న వాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తున్న వాళ్ళు ఈ రీతిగా మనం చెప్తే ఎట్టుండలు అంటే మేము ఒక కథను అన్నాడు నా వయసు లేదు నీ అనుభవం నువ్వు నాకు చెప్తావా వాక్యం అని ఇది వయసుకి సంబంధించింది కాదు కదా ఇది ఆత్మకు సంబంధించింది కదా ఇరిమేతో మాట్లాడలేదా దేవుడు ఆ చిన్న టైంలో దేవుడు నేను ప్రవక్తగా జనములు తల్లి గర్భలు రూపింపక జనములకు ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను ఇరిమేతో చెప్పినా లేదా ఇరిమేను అంటే ఒక చిహ్నం ఒక చిహ్నం అది ఒక ఆత్మీయ సత్యం భవిష్యత్తులో అందరినీ ఏర్పరచుకున్న ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ఆయన ఆయన జనులకు స్వార్థ ప్రకటించాల్సిందే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ ఇలాగు చూడండి నా విమోచకుడు సజీవుడు అనియు తర్వాత ఆయన భూమి మీద నీల్చండి నేను ఎరుగుదును ఆయన భూమి మీద ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు ఆయన మనతో పాటు ఉన్నాడు భూమి మీద అన్నప్పుడు భూమి అంటే గొప్ప జన సాదేశం ఉన్నాడు కానీ గుర్తిస్తలేరు ఆయన ఏస్ ప్రభుని ఆయన లోకంలోకి వచ్చినప్పుడు శాస్త్రుల పరిచయలు పండితులు కూడా ప్రవశనాలను ధ్యానించిన వాళ్ళు ధర్మశాస్త్రుణ్ణంగా ధ్యానం వాళ్ళే మెస్సేయ పుట్టుకను గ్రహించలేక ఆయన మన ఆయన మధ్యలో తిరుగుతున్నా కానీ గ్రహించిన స్థితిలో ఉన్నారు ఈ రోజు కూడా సేవకులు అంతే ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్నో కార్యాలు చేసినా ఎన్నో ఆశ్చర్యకాలు చేసినా ఎన్నో కార్యాలు చేసినా కానీ ఇంకా అనుమానాలతోనే ఉంటారు ఇంకా ఆ ఉంటారు మన అట్లా ఉండొద్దు మన విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలి మనం కాబట్టి ఆయన పోషించే దేవుడు కదా ఆయన పోషించే దేవుడు ఏ రీతిగానే పోషిస్తాడు చూడండి కాబట్టి మన జీవము ఆయన దాచబడి ఇలాగు చూడండి ఇలాగ నా చర్మము చినికిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదను చూడండి శరీరంతో దేవుని చూసేదైనా ఉంది అక్కడ నా చర్మం చినికిపోయినా కానీ నా శరీరం క్షీణించిపోయినా కానీ తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదంటే అక్కడ కింద ఫ్రూట్ ఏముందంటే శరీరం లేని వాడినైనా అక్కడ అంటే ఈ ట్రాన్స్లేషన్లో ఏదో పోయింది అంటే శరీరంలో చూసేదైనా తర్వాత నా మటుకు నేనే చూసేదను తర్వాత మరి ఎవరు ఎవరునూ కాదు నేనే కన్నులారా ఆయనను చూసేదను తర్వాత ఫ్రూట్ రోడ్స్ లేముంది అక్కడ పరాయి వారిని చూసినట్టు కాదు ఒక మనిషిని చూసినట్టు కాదంట దేవుని చూసినట్టు అంటే ఆత్మలో ఆయన అంతగా యోబు ఆత్మలోకి వెళ్ళిపోయి అది పలకగలుగుతున్నాడు కాబట్టి మనం కూడా ఆ విధానంలోకి మనం పోవాలని ప్రభు మనం చెప్తున్నాడు అంటే మనం అడుగు పెట్టడం అంతే ఇంకా ఇంకొక అడుగు వేయాల మన ముందుకి కాబట్టి మన శరీరం చినిగిపోయినా ఏమైనా కానీ ఆయన మటుకు అందుకే కదా దినదిన నేను చనిపోతున్నాను ఏ స్ప్రబులు బ్రతున్నా అంటే ప్రతిదినం మనం వదకతే పడిన గొర్రెపిల్ల జీవితం ఉంది కాబట్టి జీవించుతున్నది నేను కాదు క్రీస్తే నన్ను జీవిస్తున్నాడు ఆయన కొరికే మనం జీవిస్తాం ఈ లోకంలో కాబట్టి మన శరీరం కృషించిపోయినా ఏమైనా కానీ ఆత్మ మటుకు సిద్ధంగానే ఉంది కదా కాబట్టి శరీరానికి ఆత్మకి ప్రాణానికి మూటికి స్వస్థత ఉండాల ఈ మూడికి స్వస్థత ఉంటేనే మూడు ఏకీభవిస్తని అయనికి సంపూర్ణంగా మనం ఆయన సమర్పించుకొని ఉండగలం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుడి నా నామంలో ఉంటారో వారి మధ్య ఉంటారో నేసప్రభు ఇద్దరు ముగ్గురు గుడి నా నామంలో ఉన్నారు కాబట్టి అది సంపూర్ణ సత్యం ఏంటంటే ప్రాణము ఆత్మ ఈ మూడు ఏకీభవిస్తేనే ఆయన నీలో ఉంటాడు ఎందుకు ఆయన ఆత్మకు సమర్పిస్తుంటేనే లేకుంటే ఉండడు ఒకటి ఒకొక్క రకంగా ఒక్కొక్క రకంగా పోతే ప్రార్థనలో కూర్చుంటే నీ మనసు ఎక్కడో పోతూ ఉంటుంది ఎక్కడెక్కడ దేవుని వాకి మీద ఉండదు మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండదు అన్నట్టు తిరుగుతూ ఉంటే ఏ రీతిగా మయం పొందుతాడు ఏ రీతిగా ఉన్నాడు చెప్పండి అక్కడ మన మధ్యలో మూడు ఏకీభవిస్తేనే కదా కాబట్టి ఇక్కడ ఉంది చూడండి నా మటుకు నేను చూసేదేను కాబట్టి ఆత్మలో మనం చూస్తాను నాలో నా అంతరంగంలో కుషించున్నవి జరిగిన దాని కారణములు నాలోనే ఉన్నదనుకొని మీరు మీరు మేము ఎరగని వారిని ఎట్లు తరిమిదము అని తలంచిన ఎడల మీరు కడ్గమనకు భయపడి తీపు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రత తగిన దోషము శిక్ష నిమింపబడును కాబట్టి ఈ శిష్యులు వీళ్ళక ఏం చేస్తున్నంటే ఆయన ఎంతగానో పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నక్కడ కానీ ఏబు ఆయన ఎంతగా మాట్లాడిన కానీ చిన్నవాళ్ళు ఏబు చిన్నవాళ్ళు అయినా కానీ ఆయన ఎక్కడ ఆయన అది చేయలే కాబట్టి ఆయన వివరణ ఇచ్చిన ప్రతి దశలు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక జీవితాల్లో మనము వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం రాయాలా మన ఆత్మలో మనం ఆ రీతిగా ఎదుగు ఎదగాల అనేది మన ప్రభు మనతో మాట్లాడుతుంది కాబట్టి మన ప్రయాసం ఒకటే ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రభులో మనం సంపూర్ణంగా నడిపించాలా ఒకే ఒక వాక్యం చూసి నేను ముగించేసుకొని పోలీసులు పత్రిక మొదటి మొదటి అధ్యాయంలో చూసి నేను వాక్యాన్ని ముగించేస్తాను ఏదైతే వచ్చే వారం మళ్ళా దేవుడు ఆత్మహత్యలుంటే నేను మనం పంచుకుంటాను మొదటి అధ్యాయం కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ప్రతి మనిషిని క్రీస్తు నందు చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని కాబట్టి ప్రతి మనుషులు సంపూర్ణంగా ఎప్పుడు చేస్తారంటే మనం ఎప్పుడైతే మనం ఆయన సత్యాన్ని ఆయన వాక్యాన్ని మనం ప్రకటిస్తామో సమర్థవంతమైన వాకు ఆయన ప్రకటించిన పేతురు సమర్థవంతమైన వాకు ప్రకటించిన కాబట్టి వాళ్ళ కార్యం జరిగింది అక్కడ కాబట్టి ప్రతి మనుషు నువ్వు క్రీస్తుని అందు సంపూర్ణంగా చేయాలా ఆయన ఎదుట మనం నిలబెట్టాలా ఆయన ఎదుట నిలబడాలంటే ఆయన ఎదుట తీసుకొని రావాలంటే అంత ఈజీగా వస్తాడు వాడు కాబట్టి మనం నిలబెట్టాలనే విషయం చెప్తా ఇది ఒక సవాల్లాగా మనకి కాబట్టి మూర్ఖుడు వాడు దేవుల్లోకి రావాలంటే నువ్వు ఎట్లా ఉండాలా వాడిని ఎట్లా తీసుకురావాలంటే ఆ జ్ఞానం మనకు అవసరం మనకి కాబట్టి మనుషుల్లో ఎట్లా మెలగాల ఎట్లా మాట్లాడాలనేది ఆ జ్ఞానం కూడా ప్రభువు మనకి ఇస్తాడు మన ప్రభు జ్ఞానంలో కూడా కదా మనుషుల దగ్గర కూడా వర్దిలిండి ఆయన మనుషు తిట్ట సంభాషించండు వాళ్ళు వేసే ప్రశ్నలకి ఎప్పుడు కూడా అని జాగ్రత్తగా సమాధానం ఇచ్చిండు కొన్ని దర్శనలు సమాధానం ఇవ్వడు కొన్ని ప్రశ్నలకు ఇవ్వడు వాళ్ళకి వాళ్ళకే వదిలేస్తాడు మీరు ఎట్లా అర్థం ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి గమ్మున ఉంటారు వాడు ఆశతో అడగలేదు కాబట్టి వాడు అర్హంతో అడిగిండు కాబట్టి జవాబు దొరకదు ఆశతో అడిగిన వాడికి జవాబు ఇచ్చిండు కాబట్టి ప్రతి మనుషుని సంపూర్ణగా చేసి అనేదిట నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో సమస్త విధమైన జ్ఞానం అంటే ఏంది ప్రతి జ్ఞా ప్రతి జ్ఞా ఒక్క ఆత్మలోనే కాదు సాంగిక జీవితంలో సామాన్య జీవితంలో ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు శువార్త ప్రకటించినప్పుడు అన్నిట్లో మన జ్ఞానం అవసరం అంట మనకు ఒక దశలో మనం కొంతమే తీసుకున్న మిగతా వదిలిపెడతాం కానీ సమస్త విధమైన జ్ఞానం అంటే ఆ జ్ఞానం మనం పొందుకోవాలి పొందుకున్నప్పుడే అన్ని విధాలుగా అన్ని విషయాల్లో ఎట్లా నడుచుకోవాలనేది ప్రభు ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉంటారు ఆ జ్ఞానం మనకి ప్రభుని ప్రార్థించాలి మనం కాబట్టి ప్రతి మనిషినికి బుద్ధి చెప్తూ ప్రతి మనిషినికి బోధిస్తూ ఆయనను ప్రకటిస్తున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయి ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుచున్నాము ప్రయాసపడుచు పోరాడుతున్నాం కాబట్టి మనం పోరాడాలా ప్రయాస చూడండి మన పోరాటం ప్రయాసంతో గుడిందై ఉండాలా ఒక్కగా పోరాడితే ఏం లాభం కాబట్టి ఒంటిగా పోరాడితే ఏం లేదు ఆయన నీలో ఉండి పోరాడితే నీకు విజయం మన శక్తితోని మన తలంపులతోని మన సొంత దేంతో మనం ఏంత పోరాటం చేసినా కానీ నీలో శక్తి లేకపోతే నువ్వేం శక్తిని కొట్టగలవు అందుకు ఆత్మ వలన కడ్గం ధరించుకున్నాడు శత్రువు ఎదు సర్వానికి కవచం అంటే ఏ ప్రభుకి మన ప్రభుని ను కవచం లాగా ధరించుకుని పోతే నీకు విజయం ఉంటుందా ఉండదా అన్నిటి మన విజయం పొందుతూ ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎంత భయంకరమైన పెయిన్ వచ్చిందో ఏ సైడ్లో నేను పడ్డానో అదే సైడ్ అదే సైడ్ లో అదే సైడ్ పడ్డా ప్రాణం పోయినంత పని అయిపోయింది ఎంత భయంకరమైన పెయిన్ ఉండను నోటి నుంచి మాట కూడా రాలే అయిపోయింది అనుకున్నాను నా పని కానీ ఆ టైంలో నాకు దేవుడు వాకింగ్ జ్ఞాపకం చేసిండు నా గుండెలు మేము చేసి ప్రార్థన చేసిన అవయవులతో నేను సెకండ్ టైం ఫస్ట్ టైం అక్కడ జరిగింది దేవుడు అద్భుత స్వస్థత ఇచ్చిన సెకండ్ టైం ఆ యాక్సిడెంట్ కూడా అంత భయంకరమైన ఆ టైంలో కూడా నాకు అదే ప్రార్థన నేను కానీ నా ఎనుక ఇరగలేదు ఏం కాలే అంత సెవెంటీ కిలోమీటర్ స్పీడ్ లో పోతున్నా అది సడన్ గా అది రావటం అసలు నాకు అప్పుడు కూడా ఆశ్చర్యంగా చూడండి ఆ సెంటర్ లోగా నేను గుద్దుంటే ఆ పాపనికి స్పాట్ చనిపోతున్నా పాప నేను పోలీస్ స్టేషన్ పోతున్నా ఎంత ఘోరం జరిగిపోతుంది కానీ ప్రభు ఆయన అమ్మదగిన వాడు ఆయన బిడ్డలను ఎప్పుడు కాచి కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఏం కాలేదు హాస్పిటల్ తీసిపోయారు ఏం పర్లేదని చెప్పిండు తర్వాత వాళ్ళే బండి లేపిండు తర్వాత నీలిచ్చిండు ప్రార్థన చేసుకొని తాగేసిన రెండు కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఆ సిచ్యువేషన్ కూడా పాటలు పాడుకుంటూ ఎట్లా నడిచి ప్రభు ఆ వెహికల్ తోటి కొంత దూరం అయితే బయంకైనా వానబడింది ఆ దెబ్బలు తగినప్పుడు ఆ వానబడినప్పుడు బయంకైన మంట ఒళ్ళంతా ఆ దెబ్బలు తగినక్కడల్లా అయినా కానీ భరించి పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ టూ కిలోమీటర్స్ టూ ఎయిటీ ఊరికి చూడండి అంత సిచ్యువేషన్ వల్లందరూ మీరు పోలో బాబు మీ ఓలర్ ఉంటే ఫోన్ చేయమన్నారు లేదండి మేము వెళ్తానని చెప్పేసి లేచి మెల్లగా ప్రార్థన చేసుకొని బండి స్టార్ట్ చేసుకొని బంపర్ కూడా ఒంగిపోయింది మొత్తం బ్రేక్ కూడా ఉంగిపోయింది ఎలిమెంట్ రెండు మొక్కలు అయినా కానీ అదే పాతగా తగిలించుకొని మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ పోయినా చూడండి నేను ఎట్లా డ్రైవ్ చేసిన అంత దూరం అంత కిలోమీటర్స్ కానీ ఆయన ఆయనే నడిపించిన నేను సంపూర్ణ నమ్ముతున్నా ఆయనే నా హస్తం పెట్టి ఆయన హస్తం పెట్టి నడిపించండు చూడండి కాబట్టి ఆయన అన్ని విధాలు మనం కాపాడుతూ కాబట్టి ప్రతి మన మనం కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలా ఎక్కడ కూడా మన అవిధేతలు పడొద్దు మనం పరిశీలించుకొని సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనలో మనం సంపూర్ణంగా అంకితం చేసుకోవాలా చివరి అభి ఆయన ఆయన నుంచి అభిషేకం మనం ప్రతి క్షణం పొందుకొని ఆయన గురించి ధైర్యంగా మనకు సాక్ష్యం ఇవ్వాలా కాబట్టి అలాంటి కృపదేవుడు మనకు అందరూ కనిగించాలా దేవుడికి చిన్న వాక్యం దీక్షించిన గా ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్వత తండ్రి నీకే స్థుతుల స్తోత్రం అయినా అబ్రహాం నిశాకి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడనారు ప్రవ్వ మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు గొప్ప దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినానైనా ఆ కలువరిశీల్లోనైనా మా పాపంలో శాపములను రోగంలో నష్టనం భరించినైనా మాకు బదులుగా మరణించి మనం రక్షించుకున్నారు కాబట్టి నాయనా ఈ చివరి కాలంలో ఉంటున్న మేము ప్రవ్వ అనేకులు మిచ్చెంత నడిపించాలా అలాంటి సేవలు నడిపించడం మమ్మల్ని ఇంకా బలపరచండి మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వ ఆ స్వస్థత ప్రతిక్షణ మాకు ఇస్తున్నారు మనం నడిపిస్తుందని బలపరుస్తున్నారు దేనిశం కూడా ధైర్యంగా మీ కొరకు జీవించే పిల్లగా తయారు చేయండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాసన పెట్టుకొని మీ ఆటలు సిద్ధపచ్చుకోమని వైరస్ బాధ్యతలందరినీ స్వస్థపచ్చని కేబీపీఎం గ్రూప్లను ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్రించి నూతనంగా అభిషేకించి వాళ్ళ సేవా పరిచర్ దీవించి మీ కొరకు పెట్టుకోండి చంద్రశేఖరణ ముట్టం ప్రభావకు మంచి మార్గం దయచేయండి మీ సముచితమైన జ్ఞానం పర్లోకపు జ్ఞానం చేతి నింపి అనేకమైన విషయాలు బయలుపరచాను అన్న చుట్టూ అగ్ని కంచేయడం ప్రవ్వ నైనా ఉద్యోగ స్థాల్లో మీ తోడున్న దుష్టశక్తి మీరు గర్దించేయండి ప్రభావ కుటుంబ కంచి ఇద్దరి పిల్లలు దీవించి ఆశ్రయించి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షిని పెట్టుకొని చేసరికి మంచి ఆర్గంగా తెచ్చేయండి అన్న బంధువులు అన్నదమ్ములు అక్కజలు అందరూ ప్రభావ ఈ సత్యంలోకి రావాలా పరిశుద్ధులు గుంపులు మేమంతా ఉండాలా మీకు ముద్దల్లో ఉండాలా ఏమోచిన దిన వరకు మీ ఆత్మ చేత ముద్రించుకుంటున్నారు మమ్మల్ని ముద్రించుకున్నారు మేము అమ్ముతున్నాం సంపూర్ణంగా మీ ముద్దల్లో మేము ఉండాలా తీసుకొని రావాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరం తయారు చేసి మీరు ఆకుడు మమ్మల్ని సిద్ధపచ్చుకొని ప్రతి కుటుంబంలో శాంతి సంబంధం తెచ్చేయండి ఆటంకబస్తున్న ప్రతి చీకటి శక్తులు అందక దురాత్మను ఏ ఆ కుటుంబాలకు సమాధానం కలుగును కాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన వాళ్ళ మీరే కార్యం జరిగించే స్వస్థతలు అనుగురించి ప్రతి చోట మీకు వరకు శాసన పెట్టుకుని మీరు ఆకుడు సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామూన ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రజల సార్ ప్రార్థించండి హలో హలో ప్రార్థించింది అవునన్నా ఇవ్వలేరు నేను ఒక్కదాన్నే ఉన్నా పరిశుధ్ర ప్రేమ దేవా కృపణండి దేవా ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతలు కళరాజా పరిశుద్రమైన సర్వశక్తి మంత్రిరా సర్వాధికారి వందనాలు ప్రభా దేవా యేచు ప్రభా మరి మీరు వాక్యం చేత మాట్లాడినారు ప్రభా యొక్క వాక్యాల ప్రభావం కండభూషణంగా మేము ధరించుకోవాలి ప్రభ యేచు ప్రభావ సర్వంగా కవచంగా ప్రభా మేము ధరించుకోవాలి ప్రభా మీరు మాకు సహాయపడండి ప్రభా దేవాచు ప్రభా యొక్క పరిశుద్ధాత్మ మాకు ఇవ్వండి ప్రభా దేవ విశ్వాసంలోనే కాదు ప్రభా అన్నిట్లో మేము వర్దిల్లాలా ప్రభా ప్రతి ఒక్క కూడా ప్రభా మరి అనుభవపూర్వకమైన సువార్తలు మేము ప్రకటించాలంటే ప్రభా యొక్క శక్తిని యొక్క బలము మాకు కావాలా ప్రభ నూతన బలము శక్తి చేత నింపండి ప్రభా దేవ యేచు ప్రభా ప్రకటన చేత కూడా ప్రభా మీరు మాట్లాడినారు ప్రభ ఏచు ప్రభ మరి ప్రతి ఒక్క మేము ధరించుకొని నడుచుకోవాలంటే ప్రభా మా క్రియలు కూడా ప్రభ మార్చివేయని ప్రభా దేవా మా ప్రవక్తను అంతట కూడా ప్రభ మీకే అప్పటి చెప్తున్నాం ప్రభా ఏచు ప్రభా మీరే మాకుండి సాయపడండి ప్రభా అనేక ప్లేసెస్ లో ప్రభా మేము వెళ్తేనే కావస్తున్నా ప్రభా నీ యొక్క అస్తాన్ని చోదించండి ప్రభా దేవా ఏచు ప్రభా ప్రతి ఒక్క బిడని మీరు మార్చుకొని ప్రభా ఏ ఆత్మ నశించుకోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మను కూడా ప్రభా దృష్టి నుంచే వారిని కాపడండి ప్రభా నీకే స్తౌతం నీకే వందాలి తండ్రి దేవా ఏచు ప్రభ ఎంతమంది మ్యారేజెన్స్ అయితే కాలిదో ప్రభా వారికి అందరికీ కూడా ప్రభా ఏసుమంలో మ్యారేజెస్ జరగాల ప్రభా సంతానం లేని వారికి సంతానం దయ ఇచ్చేయండి జాబ్స్ లేని వారికి జాబ్స్ ని దయచేయండి ప్రభా దేవాసీ అని స్థానిక బోర్డర్స్ చూటీ కూడా ప్రభా ఎంతో మంది మళ్ళీ ఇన్ఫోసిస్ సెక్యూరిటీ వాళ్ళు పనిచేసిన కదా ప్రభా వారి కూడా నీ యొక్క హస్తం తోడించని అక్కడ కూడా ప్రభా నీ యొక్క ప్రతి ఒక్క దేశ దేశాల మధ్యలో ప్రభా శాంతి సమాధానం ఐక్యత ఇచ్చే ప్రభా దేవ ప్రభా మారుమూల ప్రతి ఒక్క గ్రామంలో ప్రభా యొక్క స్వాత అందబడాలి ప్రభావ ఎంతో మంది బ్రదర్స్ ప్రభా మరి మారుమూల గ్రామంలోకి వెళ్ళి శువత ప్రకటించి వస్తున్న మరి యొక్క స్థం తోడించిన ప్రభావ అక్కడ అనేక ఆత్మల రక్షణకి రావాలి ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించిన ప్రభావ మీ యొక్క ఆత్మకారం జరిగించిన ప్రభావ ప్రతి ఒక్క బిడం కూడా ప్రభా నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పరిశుభ్ర గుంపులో సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ అమంలో ప్రాజస్థండి అమెన్ పర్షుద్రవ తండ్రి ఇస్రాయల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞ తెలుసు నడిపించుకుంటున్నాం నేను ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలు ప్రతి పనిలో మీకు వదనాలనైనా ముఖ్యంగా ప్రభావం ఆరోగ్యాలను కాపాడినందుకు మీకు ఎంతో వదనాలు అయితే మళ్ళీ సీలు మీరు చేసిన కార్యాలను బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావం నాలుగు దినములు మీరు మాకు సాయకులు ఉన్నారు అటుక ట్రైబల్ బెడ్స్ లో మీరు బట్టి మీకు ఎంతో వదనాలు వేసాయా మమ్మల్ని హైదరాబాద్ కిషోర్ సురక్షితంగా చేర్చినందుకు మీకు ఎంతో వదనాలనైనా ప్రతి పనిలో మీరెట్లాంటి సహాయపడి ఉన్నట్టు అంటే మీ ద్వారానే జరిగింది ప్రభావ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం ఈ మధ్యాహ్న కాలన్న ప్రభావ మరోసారి మిమ్మల్ని స్థితించను ఓ ప్రభా మీ సన్నిధి మాతో పాటు నివసింపజేసినందుకు మీకెంతో వందనాన్ని మీకెంత కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభావ మీరు అక్కడ ఎంత యుగ సమాప్తికి సంబంధించిన ఎట్లా జీవించాలా ఏ రీతిగా మీకు మాదిరిగా జీవించాలా మీ గురించి రీతిగా మేము ప్రకటించాలా ఆ జ్ఞానం మాకందరికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ గొప్ప జనాన్ని ఏ రీతిగా మీ చింత నడిపించాలా ఎక్కడ పోయినా కానీ మార్గం లేని ఆ యొక్క ఎక్కడికి వెళ్తుండో తెలియదు ఏం చేస్తుండో తెలియని స్థితిలోనా వారికి మార్గం చూపించే కాపర్లు కూడా తను మళ్ళీ గుడ్డి వాళ్ళు అయిపోయినారు ప్రభా వారి గుడి కళ్ళు తెలవమని ప్రార్థిస్తున్నాం వారందరూ మీ యొక్క మడి మార్గంగా నిలబడేలాగా సహాయపడండి రాబోధినాలు ఏ రీతి ఉన్నాయో అవి గ్రహించి వారి మందలను వాళ్ళు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మీ కొరకు సమర్పించుకోవాలి మీరు తిరిగి వచ్చినప్పుడు ఆ మందని మీకు అప్పగించాలి అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి సాయంత్రం వరకు సురక్షితంగా కాపాడింటికి చేర్చమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ రామ్ బ్రదర్ మన ప్రకేసుకు కృప సమాధానం నడిపింపు మనందరికీ సాధాకాలంతోక ఆమెన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ప్రెసిడెంట్ సర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అన్న ప్రెసిడెంట్ సర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అన్న